సరే నా గొప్ప దేవా వందనాలు ప్రభావ క్రిస్తు నమ్మం బట్టి దేవా మేము ఆన్లైన్ ప్రాధంలో కూడి ఉన్నాం ప్రభా దేవం మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభావ మీరు అక్కడ జ్వరలో ఉంది ప్రభా మేము జ్వరగా సిద్ధపడి ఉండాలా అనేకులను సిద్ధపరచాలా అలాంటి పక్షుద ఆత్మశక్తి సహాయం మాకు దయచేయండి ప్రభా మీ యొక్క కోపలో మీ యొక్క కనికరంలో దేవా మీ నమ్మంకి మహిమకరంగా మేము ఈ లోకంలో జీవించాలా ప్రభా పాట ద్వారా మైంపొందండి వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి ప్రభా ఎవరికి లేని ధన్యత ప్రభా మీరు మాకు ఇచ్చినారు ఇది మేము ఒక గొప్ప భాగ్యంగా ప్రభా ఎంచుకొని ముందుకు నడవాలా ప్రభా మీ యొక్క బలియాగం ప్రభావం మీ యొక్క రక్తం చేత కడగబడిన వాళ్ళం అందు గురించి అని మాకు ఈ వైరస్ సోకలేదు ప్రభా అట్లా సోకలేదని గమ్ముగా ఉండడానికి వీల్లేదు ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు చేత ముందుకు నడవాలా పరిశుద్ధ ఆత్మశక్తి బలం మాకు దయచేయమనిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి పాడండి మీరే పాట ఓకే పాడతారు సరే పాటవాడు నీటి వాగుల కొరకు దొప్పి నీ కొరకు నా ప్రాణము దొప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమాన సమస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమ పనికి రాని నన్ను పైకి లేపితివి క్రిస్తనే బంధనా నన్ను నిలపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బందైన నన్ను నిలపితివి నాడుగు స్థిరపరచి బలము నేర్చి నా అడుగులు స్థిరపరచి బలము చితివి నీదు అడుగుల జాడలనే వెంబడింతు ప్రభు నేను వెంబడింతు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా యేసు చేసిన మేలను నీవు మరువకుమా అంధకార పులోయలలో నేను నడచితి నీ ఏ అపాయ మురాకుంద నన్ను నడిపతీవీ అంధకార పులయలలో నేను నడచినీ ఏ పయమురాకుందడపతీవీ కంతి పాపాలీవు నన్ను కాచితివి కంతి నన్ను కాచితివి కన్న తండ్రి వినివని నిన్ను కొలిచెదను ఇలా నిన్ను కొలిచెదను నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుము నాయసు చేసిన మేలను నీవు మరువ కుమార్ నాయసు చేసిన మేలను నీవు మరువ కుమార్ నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలించును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దిగా నీకై పలిగింతు ప్రభు నీవు చేసిన మేలను నేనెంట్లు మరుతు ప్రభు నీవు చేసిన మేలను నేనెంట్లు మరుతు ప్రభు నీ కొరకే నీ సాక్షిగా ఇలలు జీవింతు ప్రభు ఇలలు జీవింతు ప్రభు నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్థుతించుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నీటి వాగుల కొరకు దొప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పి కొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పికొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్మా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా అలా థ్యాంక్ యూ ప్రేరేపర చెప్పండి అన్నీ బ్రదర్ చక్రవర్తి నీ ఐడి ఏదో వింతగా చూపిస్తుంది నీ పేరు చూపించకుండా లైవ్ డాట్ సిడీ డాట్ ఏదైతే చూపిస్తుంది నువ్వేం చేయాలంటే నీ ఏమంటాము ఫోన్ అబౌట్ ఫోన్ ఉంటుంది చూసినా అందులో నేమ్ ఉంటుంది ఫోనులో నేమ్ నీ నేమ్ దగ్గర పోయి అదంతా డెలీట్ చేసి క్లియర్గా రాయి నీ పేరు అప్పుడు కనిపిస్తుంది అందరికీ సార్ ఇప్పుడు నాది ఫుల్ నేమ్ కనిపిస్తుందా మీరు ఫుల్ నేమ్ కనిపిస్తుంది మీరు అట్లా అన్నట్టు అందరికి కనిపిస్తున్నాయి నీ ఒక్క లైవ్ అని కనిపిస్తుంది లైవ్ డాట్ సిడి ఏదో కనిపిస్తుంది బ్రదర్స్ కూడా చూసింటారు అనుకోట లైవ్ లైవ్ కోలైన్ డాట్ సిఐడి డాట్ ఎఫ్ఏ జీరో ఫోర్ ఎయిట్ వన్ అట్లా చూపిస్తుంది వెళ్తున్నాను సార్ ఒకసారి చూస్తాను పర్లేదు తర్వాత కూడా చేసుకోవచ్చు తర్వాత కూడా చేయొచ్చా ఇషియేట్ చేస్తావా మళ్ళీ డిస్కషన్ అదర్వైజ్ ప్రకణ గ్రంథము యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం లౌద్య సంఘం సంబంధించిన బోధన ముగించదమని మనం ఏ సాటర్డే కూడా కుదరకపోయాయి డిస్కషన్స్ కి మళ్ళీ వీలు మనం చేయొచ్చు లేదంటే డిస్కషన్స్ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఎవ్రీ సండే కానీ అట్లా ఏదైనా వీలుంటే డిస్కషన్ పెట్టుకున్నావు సార్ అవును డిస్కషన్స్ పెట్టుకోవాలో తర్వాత ఏంటంటే మనకి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరికి ప్రేరేపణ కలిగితే వాళ్ళు సజెషన్స్ ఇస్తారు కదా మనము మనం అనుకుంటున్న బోధా విధానాలలో మార్పులు అటువంటివన్నీ మాట తెలుసుకోవచ్చు ఒకరి నుంచి ఒకరం ఈరోజు ప్రస్తుతపు సంఘకాలంలో పరిస్థితులు ఎట్లున్నాయి ఎట్లా మనం వాటిని అర్థం చేసుకోవాలా ఒకరితోనొకరు సంభాషిస్తప్పుడు డాక్టరెన్స్ కాంట్రవర్సీస్ ఉంటాయి బోధలో భేదాలు వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలా ఆ విషయాలన్నీ మనం పంచుకోవచ్చు ఇది స్టార్ట్ చేద్దాం సార్ అయితే మీరు కన్క్లూడ్ చేస్తే బాగుంటుంది సార్ ఈ అంతేంట సరండి అది లవ్ లవ్ దికే స్థానం ఉంది కదన్నా అది కంప్లీట్ చేసేస్తే మన సెషన్ కంప్లీట్ అయిపోతుందన్నా మనం ఇంక నెక్స్ట్ నెక్స్ట్ డే నుంచి మనం సండేలో కానీ లేకుంటే ఎవ్రీ సండేనే ఫ్రీ అవుతుంది అనుకుంటున్నా డిస్కషన్ లాగా ఈ రెగ్యులర్ దాంట్లో మనం మీటింగ్లు అట్లా వెళ్ళొచ్చు అట్లా కూడా ఉంటే టైం పెడితే వెళ్ళి అన్న సండెంట్ అందరూ సండే అంతా ఫ్రీగా ఉంటారు కదా కాబట్టి అందరూ యాడ్ అవుతారు కాబట్టి డిస్కషన్ అప్పుడైతేనే కరెక్ట్ అన్న అందరికి మంచిగా సజెషన్స్ బాగుంటది నేను మిగతా డేస్ లో అంతగా కుదరకపోవచ్చు అనుకుంటా అందరికి అయితే ఫ్రీ ఉంటారు కాబట్టి సండే రోజు బాగుంటారన్న నెక్స్ట్ వీక్ నుంచి అట్లే చేద్దాం అన్నా సండే డిస్కషన్ పెట్టుకొని మిగతా డేస్ లో వాక్యం వెళ్ళిపోతే ఇంకా మనకి బాగుంటుంది కదా అందరూ యాడ్ అయితే చాలా మంది అందరూ మంచిగా ఉంటుంది కదా దీన్ని దీన్ని ఏందో అది అట్లా అవన్నీ మనకు బాగా అర్థమవుతుందన్నా సరేలే ప్రయాణానికి అందము అది లవ్ అది అర్థం కదన్న లాస్ట్ సంఘం చివరి సంఘం ఇట్లా కూడా చేయొచ్చు బ్రదర్ టైం సేవ్ చేయడానికి వరకు నేను ఏం చేస్తాను స్టార్ట్ చేస్తాను వాక్యము ఓకే వచనాలు వాక్యము చెప్తా ఉంటాం కదా పలాని వాక్యము పలాని వచనాలు చరణాలు అవి మన అధ్యాయాలు రెడీగా మీరు ఎవరైనా తీసి పెట్టుంటే మీరు కూడా చదవచ్చు అప్పుడు ఫ్రీగా ఉంటుంది అన్నట్టు స్పీడ్ అండి అట్లా నేనా బైబుల్స్ రెడీ నేను వాక్యం చదివేతప్పుడు నువ్వు వాక్యం చెప్తప్పుడు నేను అది బైబుల్ తీసేసి ఆ దగ్గర చూస్తే కొంచెం డిలే అవుతుంటది టైం పోతున్నాం కరెక్ట్ ఎవరికి స్పీడ్గా దొరికితే వాళ్ళు చూడొచ్చు దాన్ని షూర్ అండి అట్లా అట్లానే చేస్తాము మీరు ఓట్స్ చెప్పండి అన్న మేము రెడీ ఉంటాం అన్నా చదువు అదే అదే అవన్నీ అట్లా చెప్తాను చక్రతి పేద నోట్లో పెట్టండి అది మన కిందకు లాగి ఒకసారి స్కైప్ ఉంది కదా టైప్ చేస్తే మనకు మొత్తం స్కీన్ వచ్చేసి దాని మీద కొడితే డేటా లాగుతుంది కదా కిందికి కింద స్క్రీన్ కింద స్క్రీన్ లో ఒకసారి ట్యాప్ చేయి బ్లాక్ దగ్గర కింది భాగంలో ట్యాప్ చేస్తే అది బయటకు వస్తాయి అవును స్పీకర్స్ అవన్నీ వస్తాయి నూట్ కొట్టొచ్చు ఎక్స్ట్రీమ్ కింద కూడా కాదు కొంచెం పైన ఇప్పుడు ఓకే అన్నా నూట్ అయిపోయింది నూట్ అయిపోయింది సరే ప్రార్థన చేసినాం వరుష తిరవ తండ్రి వదనాలనైనా సర్వోనతరలు దేవ గొప్ప దేవ మీకే వదనాలు వేసాయా ఆయక ఆ యొక్క కల్వరి మా పాపంలను శాపములను రోగంలను వ్యసనములను ప్రభా మీరు భరించినారు మాకు బదులుగా మీరు మరణించినారు మమ్మల్ని మీ బిళ్ళగా స్వీకరించినారు మా పాపాలు క్షమించినారు ఎన్నిటికీ అవి రాకుండా ఆ యొక్క కల్వరి రక్తపు వాటిని ముంచి ఇక ఎన్నటికీ నేను వాటిని జ్ఞాపకం చేసుకునున్నారు ప్రభా ఎంతో వదనాలు మీకు ఎంతో కృతజ్ఞత తండ్రి మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినారు ప్రభావ మీ యొక్క ప్రేమను మీ హృదయంలో మీ యొక్క ప్రేమ మాలో లేకపోతే ప్రభావ మేము మిమ్మల్ని ఎడగని వాళ్ళం అని నిన్న మీరు మాతో మాట్లాడనారు నైనా కాబట్టి మీ యొక్క ప్రేమ మా హృదయంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ఓ ప్రవ్వ సంపూర్ణంగా మమ్మల్ని మీరు ప్రేమించినారు ప్రభ దాన్ని బట్టి మీకు ఎంతో వందనలు ప్రభావ అవును ప్రభ అది క్షణం జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు మమ్మల్ని అంతగా ప్రేమించినారు నైనా ఓ గొప్ప తండ్రి ఈ సృష్టిని అంతా విడిచిపెట్టేసి వచ్చి మమ్మల్ని కొడు మా కొరకు మీరు ఇక్కడ దిగొచ్చినారు ప్రభ దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలేసయ్యారు కాబట్టి నైనా అటువంటి ప్రేమలో శాశ్వత కాలం మీరు మమ్మల్ని ప్రేమించినారు నైనా మేము కూడా ప్రభ మా జీవితాంతం ఆ ప్రేమలోనే మేము జీవించాలా అనేకుల నుంచి అది పొందుకోవాలా అనేకులకు అది మేము అటువంటి ప్రేమతో జీవించమని మీరు మమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నారు కానీ ప్రభ ఈరోజు ద్వేషాలు తండ్రి ఓ కుళ్ళు కుట్ర ఓ విభంతములు తండ్రి ఒకరికొకరు పడతలేదు జనం మీదకి జనం లేస్తున్నారు ప్రభ దేశం మీదకి దేశం ప్రజలు తండ్రి బహు భయంకరంగా అపవిత్రమైన జీవితంలో జీవిస్తున్నారు తండ్రి మీకు విరుద్ధంగా మీ గుణగణాలకి ఓ ప్రభావ మేము విరుద్ధంగా జీవించినాం కనీకరించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ సత్యాన్ని మేము తిరిగి ఎట్లా వాపసు పోవేలాం సమస్తము మీరే ప్రభ ఈ లోకంలో ఎక్కడ మేము పోమ్మనైనా మీరే మాకు సమస్తం మార్గం చూపించేవారు తండ్రి దగ్గరికి మీరు తప్ప ఎవ్వరికి చూపించలేరు మార్గంనైనా ైనా అటువంటి మార్గం లాగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వదనాలు ఓ ప్రభావ మీ మార్గంలో మేము జీవించాలా మీరు నడిపించండి ప్రభావ మీరు ఎక్కడుంటే అక్కడ పరలోకం మా హృదయంలో మీరు పర్లోకాన్ని పెట్టినారు మీకెంతో వదనాలు ఇంకెక్కడో వెతకం మేము అనేకులు ప్రపంచం అంతటా వెతుకుతున్నారు ఇక్కడ అక్కడెక్కడ కానీ మీరు మా హృదయంలోనే పెట్టినారు పరలోకం ఎందుకంటే మీరు ఎక్కడుంటే అక్కడే పర్లోకం కాబట్టి నేనా అటువంటి అవగాహన మీరు మాకు మీకు ఎంతో వదనాలు లవదహ్య సంఘం సంబంధించిన బోధం మేము ధ్యానించబోతుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు దయచేయండి నాయన మీరు తప్ప ఎవరైనా మాకు చూపించలేరు పరిశుధాత్మ తప్ప మాకు ఎవరు బయలుపరచలేరు నైనా కనీకరించండి కృప చూపించండి మీకు వరకు సాక్షిగా జీవింపజేయమని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆల్మోస్ట్ నేను ఫోర్ మంత్స్ ఫోర్ ఫైవ్ మంత్స్ క్రితమే స్టార్ట్ చేస్తాము ప్రఖ్యాన గ్రంథలోని పచ్చనాలని వాక్యాలని ముఖ్యంగా ఏడు సంఘాలకు సంబంధించిన బోధ లవదికియా అనేది చివరి సంఘం మొదటి సంఘాలన్నీ బహు దీర్ఘంగా మనం ధ్యానించినము అప్పుడు చాలా టైం ఉండే మనకి ఫ్రీ టైం చాలా ఉండే కాబట్టి దీర్ఘంగా ధ్యానించినాం కానీ లవదికియా సంఘానికి వచ్చేటప్పటికీ ఎన్నెన్నో ఆటంకాలు సాటర్డేస్ కుదరకపోవడము సాటర్డే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9.30 థర్టీకి క్లాస్ కావడము లేక లెవెన్ ఓ క్లాక్కి క్లాస్ కావడం లేక మీటింగ్స్ వలన దీన్ని నేను ముందుకు కానీ ఈ దినానికి దేవుడు రిలీజ్ ఇచ్చిండంటే ఆయన ప్రణాళిక మనం గ్రహించాలి ఎందుకంటే లవోదీయ సంఘం అనేది సంఘము అది ఈరోజు మన మధ్యలో ఉన్నది కానీ మనకు ప్రభు చూపించింది ఏంటంటే ప్రతి సంఘపు గుణగణము ఈ రోజు ఉండే సంఘంలో ఉంది ఇదంతా కిచిడి సంఘం ఈ రోజు ఉన్నది మొదటి సంఘ మొదటి ఆరు సంఘాల గురించి ధరించిన ఆ గుణగణాలన్నీ ఈ ఏడవ సంఘంలో ఉంటాయి అంటే ఏడు ఏడవది అనేది సాధారణంగా సంపూర్ణమైంది అని చెప్తాం కానీ ఈ ఏడవది వచ్చేటప్పటికి మొత్తం పులిసిపోయినట్లు మనం చూస్తాం అది ప్రభువే పోల్చేడు పర్లోగ రాజ్యము పులిసిపోయింది అనేసి కానీ ఎనిమిదవది అసలైంది అదే విడుదల అన్నట్టు కాబట్టి అది ఏ తప్ప ఎవరు మనకు అదనుకరించలేరు అది ఆయన వచ్చినప్పుడు మనం ఆయన విష్రాదులకు కాబట్టి అంతకంతకు చెడిపోవడం అన్న విషయం ఇది జ్ఞాపకం చేయబడుతుంది మొదటిదిగా మొదటి సంఘము ఎఫ్ఎస్సి సంఘము అది ఆరంభం ఈ ఎఫ్ఎస్సి సంఘము గురించి ధ్యానించినప్పుడు మనం చూసినాము మన ప్రభు ఆ సంఘము మధ్యలో ఉన్నాడు ఏడు స్థం అదేమంట మనము ఏడు ద్వీపంలు వాటి మధ్యలో ఆయన సంచరిస్తున్నట్లు మనం చూసినాం ఒకరోజు కాబట్టి సంగము ఆరంభంలో అంటే మొదటి దశాబ్దం ఆరంభంలో ఏశ్వరవు సంఘం లోపలు ఉన్నాడు లవదికి అక్కడ స్టేపటికి బయట ఉన్నాడు అది ఆశ్చర్యకరం అన్నట్టు అంటే ఈ ఏడు సంఘ కాలాలు దాటినాక ఎక్కడికి వచ్చిందనని ఈ ఒక్కొక్క సంఘానికి సంబంధించిన చరిత్ర నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే అంత టైం మనకి లేదు చరిత్ర ఎత్తుకుంటా పోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని వందల సంవత్సరాలు ఒక్కొక్క సంఘం ఉండే అని చూడగలం మనం కానీ అది కూడా నేను క్లుప్తంగా చూపించింటా బహుశా కానీ ఆ చరిత్రాత్మకంగా పోతే ప్రాబ్లం ఏమవుతుందంటే ఈరోజు దీన్ని ఎట్లా నేను వాడుకోవాలా అని మర్చిపోతాం కాబట్టి ఈరోజు ఈ వాక్యాలని మనం వాడుకోకపోతే మన విశ్వాసం బలపడదు నీ విశ్వాసం బలపడకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు అందుకని వీటిని మనం వాడుకోవాలా ఆ రోజులో మనుషులు ఎట్లున్నారో ఈరోజు కూడా అట్లనే ఉన్నారనేది ఈ సంఘాలు బుద్ధి చెప్తున్నాయి మనకి ఎఫ్ఎస్సి ఎఫ్ఎస్సి సంఘం అంటే ఆశ లేక దేవుని దృష్టిలో ఆశ కలిగినది అన్న వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ సంఘం కానీ ఈ సంఘం ఈ సంఘము ఉన్న స్థలంలో ఆర్తమీ దేవి అన్న దేవి ఆ మందిరం ఉన్నది అక్కడ టెంపుల్ అంటాం కదా ద టెంపుల్ ఆఫ్ ఆర్తమీస్ లేక ద్రౌపది యొక్క భార్య దేవత ఆమె దయాన అంటారు లో డయానా అని పెట్టుకుంటారు కొంతమంది క్రిస్టియన్స్ పేర్లు కానీ డయాన్ అనేది ఒక దేవత పేరు తెలియక పెట్టుకుంటారు మనుషులు చాలా మంది తల్లిదండ్రులకు ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఎప్పుడు ఈ వాక్యం ధ్యానించినది కాబట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళ పిల్లలు కాపాడుతారు డయానా అని లండన్ ఇంగ్ ఇంగ్లాండ్ లో ప్రిన్సెస్ డయానా ఉండే ఆమె ఆమెకి ఎట్లా పెట్టండి పేరు దయ్యం పేరు పెట్టారు ఆమె జీవించి ఆమె ఒక పెద్ద యాక్సిడెంట్లో చనిపోయింది ఓ చాలా పెద్ద న్యూస్ అయింది ఒకప్పుడు చరిత్రలో ఇట్లా వింతగా పేర్లుంటాయి అన్నట్టు డయానా బట్టి ఎఫ్ఎస్సి సంఘం ఉన్న స్థలంలో దయా దేవి దేవిని వాళ్ళు పూజించారు ఆర్తమి దేవి తెలుగులో ఇంగ్లీష్లో డయానా వాళ్ళు ఈ అపోసలందరూ అక్కడ సేవ చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉంటే వాళ్ళు భయపడిపోయారు అక్కడ మనుషులు మన దేవతని మర్చిపోతారేమో ప్రజలు అని పెద్దగా కేకలు వేసేటవాళ్ళు ఆ రోజులలో సంఘము అటువంటి పరిస్థితులు ఆరంభమైంది అక్కడ ఎఫ్ఎస్సి సంఘం దాని తర్వాత సంఘం గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ స్మరణ సంఘ స్మరణ అంటే సాబ్రాణి లేక బోలము అని కూడా అర్థం ఇంకో ఇదిగా చెప్పాలంటే మంచి వాసన కలిగింది సువాసన కలిగింది దేవునికి సువాసన లాగా సమర్పించబడ్డ సంఘము కానీ చివరికి ఇష్టపడికి అది అట్లా లేదు అని అది చేదు అనుభవంలోకి వెళ్ళిపోయింది అదే మనము దాన్ని ధ్యానించినప్పుడు చూసింటాము అది మంచి వాసనతో ఆరంభమై చర్చ్ ఆ చర్చ్ కాలము ముగించే టైంకి అది మరణంతో నిబంధన చేసుకున్నదని నేను చూపించిన ఆ రోజు వాక్యం మొదట అన్ని బాగుంటాయి లాస్ట్గా అన్ని చెడిపోతూ ఉంటాయి మీ కాలంలో కూడా మీరు కూడా చూసింటారు మీరు తిరిగిన సంఘాలలో కూడా మొదట అవి బాగుంటాయి మీరు చిన్న ఉన్నప్పుడు సంఘాలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఎట్లున్నాయా ఉండవు ఎందుకంటే ఇవి మనుషుల మనుషుల చేత సృష్టించబడ్డాయి ఇవన్నీ ప్రభు ఎన్నుకునేవి కావు అవి దాని అనే సంఘం గురించి మనం ధ్యానించినాం పెరగమం అంటే వివాహము వివాహము అయినది అని అర్థం లేక వివాహము చేయబడినది లేక ఆ వివాహిత అని కూడా అర్థం ఇలాంటి సంఘము వివాహము చేయబడింది అని అర్థం కానీ పెరగమం అనేది యొక్క స్థానం అని నేను మీకు చూపించిన ఆయన ఏమంటాం సైతాను స్థావరం అది పెరగమం అనేది ఈరోజు కూడా ఆ జాగ్రత్తగా ఆ పెరగమం ఉన్న ఆ బలిపీఠాన్ని ఈరోజు కూడా జాగ్రత్తగా భద్రపరిచరు అది జర్మనీలో ఒక ఎగ్జిబిషన్ హాల్లో ఉంది అది ఈరోజుకి మీరు ఇంటర్నెట్లో కాబట్టి వెతికి చూడొచ్చు రెండు వేల సంవత్సరాల క్రితము ఉన్న ఈ సంఘము బలిపీఠము లేక ఆరాధన బల్ల అంటారు ఏమంటారు మీరు దాన్ని అది ఈరోజు కూడా జాగ్రత్తగా బల భద్రపరిచారు ఆరాధన బల్ల దగ్గర హిట్లర్ అనేవాడు నియంత కదా క్రూరుడు క్రూరుడు రాజు ఆయన మినిస్టర్ జనరల్ అయినా జర్మనీకి రాజు ఉండే జనరల్ జనరల్ రాగు ఉండే ప్రీమియర్ ఆయన ఎంత కఠినంగా పరిపాలించింది అనేది మనకు తెలుసు ఆ ఆరాధన బల్ల దగ్గర నుంచే దాని గొప్ప గొప్ప రాజులు మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు వాళ్ళందరూ ఆ బళ్ళ దగ్గరని నిలబడి వాళ్ళు ఎలక్షన్స్ గెలవక ఆ బల్ల దగ్గరనే ఎలక్షన్స్ స్పీచ్ ఇచ్చేటోళ్ళు ఒబామా కూడా ఇచ్చినట్లు మనం నేను చూపించిన మీకు కొంతకాలం కిందట ఈ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ అసలు దీన్ని మనం ధ్యానిస్తే ఎండే గాదు ఎన్ని సంవత్సరాలు అయినా పోతనే ఉంటుంది కాబట్టి పెరగమ ప్రతి మినిస్టర్ ప్రతి ప్రెసిడెంట్స్ దాని దగ్గరకు పోయేటోళ్ళు అన్నట్టు అక్కడి నుంచి పోయి సైతాను స్థానం అనేసి మనం చూసినాం పెరగమ సంఘం పెరగమాలో సైతాను వాడి సింహాసనం వేసుకున్నాను చూపించాను వాక్యం కాబట్టి ఆ ఆ స్థలంలో ఈ రాజులు ఇక ఈ రోజులలో ఉండే మినిస్టర్లు ప్రై ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు గొప్ప గొప్ప దేశము ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్లు దాని దగ్గర పోయేటోళ్ళు అక్కడ వాడితో నిబంధన చేసుకొని అక్కడి నుంచి వచ్చి వాళ్ళ దేశాలకి ప్రెసిడెంట్స్ అయ్యేటోళ్ళు చాలామంది అది చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది మీకు ఆ లెవెల్కి కాబట్టి పెరగమ్మ సంఘము వివాహము చేసుకున్నది కానీ ఆ దాని స్థానంలో సైతాను సింహాసనం వేసుకున్నాడు అని చూపించిన నేను దాని తర్వాత తుయతైరా ఇంగ్లీష్లో త్యాతిరా అంటారు తుయతైరా సంఘము సమర్పించబడింది లేక త్యాగము త్యాగపూరితమైనది అని అర్థం ఎందుకంటే ఈ త్యా అనే పదము ఒక దేవతకు సంబంధించిన పేరు త్యా అనేది అది గ్రీకు పదమే తెలుగులో కూడా త్యాగం త్యా త్యాగము అంటే ఆ రోజుల్లో పదాలు కలిసేది సాంస్కృతిక్ పదాలు కదా త్యాగం అనేది పదం వచ్చింది కాబట్టి త్యాగపూరితమైన జీవము ఈ సంఘము త్యాగపూరితమైన జీవము జీవించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ అది స్థానంలో త్యా అనే దేవతకి వాళ్ళొక పెద్ద గోపురం కట్టిరు పెద్ద ఏమంటాం దాన్ని భవనం అంత పెద్ద భవనం కట్టింది ఆ దేవతకి అటువంటి స్థలం అన్నట్టు దాని తర్వాత ఆ త్యాతిర అంటే ఆ త్యాగము త్యాగం చేయబడింది అంటే సంఘస్థలు అందరూ త్యాగం చేసేసారు వాళ్ళ లైఫ్స్ అన్నట్టు అది ఎన్ టైం చివరి సంఘ కాలంకి సాదృశ్యంగా ఉంది గొప్ప జనం అంతా త్యాగం అయిపోతారు వాళ్ళు జ్ఞాపకం చేస్తుంది ఆ సంఘం దాని తర్వాత అనే సంఘం సార్దీస్ అంటే ఆ తప్పించుకొని అర్థం ఎస్కేపింగ్ అని అర్థం ఆ అనేక రకాల అర్థాలు కూడా నేను చూపించిన సార్దీస్ అనే సంఘానికి అర్థము ప్రిన్స్ ఆఫ్ జాయ్ అని కూడా చూపించిన నేను అంటే ఆ సంతోషకరమైన సంతోషకర్త లేక సమాధానకర్త అంటాము ఇది సంతోషకర్త అన్నట్టు రీతిగా దానికి ఒక అర్థం ఉంది అన్నట్టు కానీ ఆ అన్నది ఈ సంఘం జ్ఞాకం చేస్తుంది దీని అర్థం అన్నట్టు కాబట్టి ఈ రోజులలో మనం తప్పించుకోకపోతే అందరం చిక్కబడతాం ఆ వైరస్ కి చిక్కబడతాము వ్యాక్సిన్స్ కి చిక్కపడతాము ఇంకా రాబు భయంకరమైన శ్రమలకు చిక్కపడతాం టోటల్ కంట్రోల్ తీసుకుంటున్నారు త్వరలో మనుషుల మీద కాబట్టి మన మనము మనుషుల కంట్రోల్లో ఉండద్దు మనం ప్రభు కంట్రోల్లో ఉండాలా అట్లా ఉండాలంటే ఎస్కేప్ కావాలా చర్చ్ సిస్టమ్ నుంచి ఆచారబద్ధమైన జీవితం నుంచి మత ఆచారాల నుంచి ఎస్కేప్ కావాలా మత యాజకత్వం నుంచి ఎస్కేప్ కావాలా లేకపోతే నువ్వు చిక్కపడతావు అక్కడ అది మనం చూసినాము ఎవడి స్థవరాలలో వాడే బంధింపబడ్డాడు చిక్కబడ్డాడు జక్ర గ్రంథంలో నాలుగు సంవత్సరాల క్రితం చేసినాం వన్ ఇయర్ అందరు చిక్కబడ్డారు ఎవరి గృహాలలో వాడే లాక్ అవుట్ అయిపోయినారు కాబట్టి నువ్వు ఎస్కేం కాకపోతే నువ్వు కూడా చిక్కపడతావు అనేది జ్ఞాపకం చేస్తుంది చివరి ఆరవదిగా ఫిలదెల్ఫియా సంఘం ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ కలిగిన సంఘం అని ఈ ఒక్క సంఘం గురించే కొంచెం మంచిగా ఉంటుంది కానీ మనకు తెలిసి ఏంటంటే ఫిలదెల్ఫియా సంఘం తర్వాత లవోదికి సంఘం అనేది చివరికి వచ్చేది కాబట్టి లవోదికియా సంఘం గురించి నేను ఈరోజు కొంచెం స్టార్ట్ చేస్తాను ఎంత టైం పడుతుందో చూద్దాము ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని ముగించుకోవచ్చు మనము టూ ఓ క్లాక్ వరకు క్లోజ్ చేసుకోవచ్చు ఆరాధన కాబట్టి లవోదకియా అంటే ప్రజ ప్రజల పాలన అని అర్థం బాగా అర్థం చేసుకోండి లవోదకియా అంటే ప్రజల పాలన అదే మనము ఎఫ్ఎస్సి సంఘం చూస్తే ప్రభువే పాలకుడు అక్కడ చర్చి మధ్యలో ఉండి ప్రభు పాలిస్తున్నట్టు మనం చూస్తాం ఏడు దీప మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన ఏడు సంఘాల ఆరంభంలో ఆయన మొదటి సంఘకాలంలో సంచరిస్తుంది చర్చి లోపల కానీ ఆయన వెలగొట్టేశారు అక్కడి నుంచి ఆయన మీకు చూపించిన వాక్యం ఈ లవోదకియా సంఘానికి వచ్చేటప్పటికీ లవోదకియా అంటే ప్రజల పాలన లేక ప్రజలే పరిపాలించుకుంటున్నారు అని అర్థం అంటే మాకు ఎవ్వడం అవసరం లేదు మేమే ఎన్నుకుంటాం మాకు పాస్టర్ ఎవరో మేమే ఎన్నుకుంటాం మా చర్చికి లీడర్స్ ఎవరో మేమే ఎన్నుకుంటామని ప్రజలు తీర్మానించుకుంటారు అన్నట్టు నేను ఈ మధ్య ఒక చర్చికి వెళ్ళిన ఎక్కడ అంటే నల్గొండాల పస్తాల అనే గ్రామంలో ఆ చర్చికి పోతే ఆ చర్చిలో పన్నెండు గంటలకి పెండ్లి ఉందంటే మూడు గంటలకు ఏమో చేశారు పెళ్లి వెయిట్ చేసినాం వెయిట్ చేసినాం పెండ్లి అయినంత వరకు అన్నడం బెటర్ అక్కడ సరే నాకు ఎంతైనా ఎంతసేపు నేను ఆకలి కోర్చుకుంటాను ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకునే నేను నేను ఫుల్ డే తినకున్నా నాకు ఏం ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద అట్లా నేను మైండ్ని నా బాడీని ట్రైన్ చేసుకున్నాను నేను ఎంత నేను దాన్ని రెసిస్ట్ చేస్తా అక్కడ పోయినాక ఇంక నాతో పాటు ఉన్నారు చాలామంది ఇంక గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళేమో పాపం వాళ్ళకి షుగర్లు రోగాలు ఉన్నాయి పాపం ట్యాబ్లెట్లు వేసుకోవాలి అన్నం పెట్టాలంటే అన్నం పెడతలేరు వీళ్ళు అయితే ఆ చర్చ పాస్టర్తోనే నాకు పరిచయం చేశారు పాస్టర్ చెప్తున్నాడు ఆయన గురించి ఆ చర్చ్ గురించి నేను నేను ఎక్కడ పోయినా ఆ చర్చల గురించి అడుగుతాను ఎందుకంటే మనకు అది ముఖ్యం కదా దేవుడు మనకు చూపించిండు ఈ ప్రవచనాత్మకమైన వరం మనకి ఇచ్చిండు ప్రతిదీ ఆ రీతిగానే మనం పరిశీలించేదా ఈ చర్చ్ చరిత్ర ఏంది సార్ పాస్టర్ గారు అడిగిన అడిగితే చెప్తుంది ఈ చర్చిలో గత యాభై సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఏ పాస్టర్ కూడా ఒక్క సంవత్సరం కూడా పనిచేయలేదు ఇక్కడ నేను ఒక్కడినే ఆరు సంవత్సరాల నుంచి అంటే కంగ్రాచులేషన్స్ చెప్పి అంటే నువ్వు అన్నింటినీ ఓరుస్తున్నావు అన్నింటినీ భరుస్తున్నావు కాబట్టి నువ్వు ఉన్నావు అంతేనా అంటే కరెక్ట్ చెప్పి మీరు అన్నాడు ఏంది మళ్ళీ ఎందుకు వాళ్ళు వాళ్ళు ఉండలేకపోయారంటే ఇక్కడ చర్చ్ మెంబర్సే పాస్త కొట్టేలా కొడతారంట ఆ చర్చ్లో అప్పుడు నాకు అర్థమైంది లవోదకియా అంటే ప్రజల పాలన ఇట్లుంటుందా అని అది సంపత్ బ్రదర్ వాళ్ళ పుట్టి పెరిగిన చర్చ్ అన్నట్టు అది పేర్లు తీసుకుంటలేండి నేను పాస్తర్ పేర్లు తీసుకోలే చర్చ్ పేరు తీసుకోలే నేను అయితే ప్రతి పాస్టర్ని కొట్టినరంట చర్చ వాళ్ళు అటువంటి చర్చ అన్నట్టది అంటే వాళ్ళే డిసైడ్ చేస్తారంట ఎవడు పాస్టర్ ఉండాలి ఎవడు పాస్టర్ ఉండద్దు తర్వాత మేము చెప్పినట్లే నువ్వు మాకు అనుగుణం కూడా మాకు మీరు చేయాలా చర్చిలో పువ్వులు అలంకరించాలంటే పువ్వులు అలంకరించాల చర్చికి కలర్లే అనంటే వేయాలా మనం చర్చని ఎట్లా చేయాలా ఎట్లా చేయాలంటే అట్లా చేయాల అట్లా తయారైపోయే మనుషులు వాళ్ళకి నిజంగా భక్తి లేదు ఎందుకు భక్తి లేదంటే చర్చ్ అనేది ఒక సంస్థలాగా ఏర్పరచుకున్నారు అది దేవుని యొక్క ఏర్పాటు అనేది వాళ్ళు గ్రహించిన స్థితిలో ఈరోజు ఎవరికి లేదు అటువంటి ఆశ పర్యరేపణ ఈ పాస్టర్ కూడా అట్లా నేను త్వరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను నేను ట్రై చేసుకుంటున్నా బయట జగాలు ఇంకొక జగలో వేరే చర్చకి పోదామని అంటే చాలా కాలాలు సహించండి ఇంకా సహించలేకపోతున్నాడు అన్నట్టు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ లవ్ ఓ అంటే మనుషులే పరిపాలించుకుంటారు చర్చిని అది అది ఎక్కడ చూస్తాము రెండు వేల ఆరవ సంవత్సరం నుంచి నేను చూపిస్తున్నాను మొదటి సమ్యల గ్రంథంలో చూపించినాను ప్రజలందరూ వచ్చి సమ్మెలు కడుతున్నారు మాకు రాజు కావాలా పొరుగు దేశాలకు ఎట్లా రాజు మాకు రాజు కావాలా ఇది అక్కడ స్టార్ట్ అయింది ప్రజలే పరిపాలించుకోవాలనుకుంటారు మా మేము డిసైడ్ చేస్తాం సమయలు అంటుండే అది తప్పు కదా బైబిల్కి విరుద్ధం కదా ఈ సృష్టికి రాజు మన ప్రవ్వే కదా మన తండ్రే కదా రాజు మన అటువంటి రాజులకు రాజుని విడిచిపెట్టి నువ్వు ఈ లోకంలో మనిషిని రాజుగా ఎన్నుకోవడం ఏంది తప్పు కదా అది పాపం కదా ఇట్లా చెప్తే ఎవ్వడు వినాడు నీ బోధ నీ చేయికి చుక్కా ఉందా లేదా చూస్తాడు ఎలక్షన్స్ అయిన తర్వాత నీకు ఎలక్షన్స్ తర్వాత నీ చేయికి చుక్కా ఉందంటే నీ నీ ఇండెక్స్ ఫింగర్కి చుక్క లేదనుకో వీడు ఓటు వేయలేదన్నట్టు వీడు వేస్ట్ చేసుకుంటూ ఓటు ఎందుకు వేస్ట్ చేసినావు బ్రదర్ ఓనన్న వేసుకునింటే మన క్రిస్టియన్స్కి సపోర్ట్ ఉండేటంలే కదా ఎవ్వరు సపోర్ట్ ఉండండి ఇక నేను చెప్తున్నా ఎందుకంటే నువ్వు వేసేటి ఓటు మనిషికి రాజుకు కాదు తండ్రికి కాదు మన ప్రభు కాదు ఈ లోకస్తులు మన ప్రభుని తృణీకరించి వాళ్ళ కొరకు ప్రెసిడెంట్స్ని ప్రైమ్ మినిస్టర్లు ఎన్నుకున్నారు రాజులను ఎన్నుకున్నారు మన ప్రభుని తృణీకరించారు లవోదకియా అంటే అది అర్థం చెప్పండి ఈరోజు అది జరుగుతారు ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ మొదలుకొని ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్ ఏమి ఎలక్షన్స్ అన్ని పేర్లు పెడతాం కదా మనం లోక్సభ ఎలక్షన్స్ అంటాము రాజ్యసభ ఎలక్షన్స్ అంటాము పార్లమెంట్ ఎలక్షన్స్ అంటాం పది రకరకాల పేర్లు పెట్టుకుంటాం అన్ని రకాల ఎలక్షన్స్ ఉంటాయి ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు దాని తర్వాత ఎమ్మెల్సీస్ని ఎన్నుకుంటారు చీఫ్ మినిస్టర్లు ఎన్నుకుంటారు యూనియన్ మినిస్టర్స్ ఎన్నుకుంటారు అంతే మొత్తం కొన్ని కోట్లు వందల వేల కోట్లు ఖర్చు పెడతారు ఎలక్షన్స్ మీద అంత దేవునికి విరుద్ధం భిన్నంగా తయారైపోయింది లోకం ఆయన ఎంతగానో మనిషిని ప్రేమించి లోకాలకు పంపిస్తే ఎవడు కూడా ఆయనను ప్రేమిస్తలేడు క్రిస్టియన్స్ ఎక్కడ ప్రేమిస్తున్నారు చెప్పండి అట్లా ఎలక్షన్స్ ఓట్స్ వేయొద్దంటావా బ్రదర్ అది నీ ప్రేరేపణ నేను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు నేను మట్లు వేయలేదు ఇంతవరకు అవ్వడికి ఆ బోధ తర్వాతనే నన్ను బయటకి మనుషులు మాకు రాజు కావాలంటే సమయలు రాత్రంత ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడేట తెల్లారి సమయలు ఎందుకు ఏడుస్తున్నారు వాళ్ళు తృణీకరించింది నిన్ను కాదు కదా నన్ను కదా అప్పుడు నాకు అర్థమైంది దేవుని హృదయం మరే ఈ లోకంలో రాజుని ఎన్నుకోవడము సృష్టికర్తని తృణీకరించడం అని మన అటువంటి పరుశురాత్మ నడిపింపు అందరికీ ఉండాలా ఇంకో ఎత్తు అయింది ఫైవ్ ఇస్తాడు ఒకడు ఓట్ ఏమంటే ఇంకోటి వెయ్యి కూడా ఇస్తాడు ఇంకా ఇప్పుడు వచ్చే దినాల్లో ఇంకా ఎక్కువ ఇస్తారు నాకు తెలుసు బీజేపీ అన్ని గవర్నమెంట్స్ ఇస్తాయి బీజేపీ కాదు టీఆర్ఎస్ ఇస్తుంది కాంగ్రెస్ ఇస్తుంది తెలియగలవాడు ఏం చేస్తాడు ముగ్గురు దరికెళ్ళి పైసలు తీసుకుంటాడు అందులో మన వాళ్ళే ఉంటారు నాగెల్స్ లవోదకియ ప్రజల పాలన ప్రజలే ఏర్పరచుకుంటున్నారు దేవుడు మాకు వద్దు అనేదే లవోదకియ చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం ఎవరైనా చదువుతారా ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఎన్నటికిని ఇక మీ ఇక ఎన్నటి ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని వద్ద నుండి దిగి నూతనమైన ఎరుసలేము ఎరుసలేమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును దాని మీద రా కాబట్టి ఇక్కడ చూస్తున్నాము చివరిగా జరిగేది ఏందనేది ఈ లోకంలో ఎంత మంచి పేరు పెట్టుకున్న చర్చకి అవన్నీ వేస్ట్ అని చెప్తుండే పేర్లు అసలైన చర్చ ఎక్కడుందో చూడండి ఈ లోకంలో లేదు అది చూడండి పదము పన్నెండవ వచనంలో జయించు వాణిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేసేద్దను చూడండి నా దేవుని ఆలయం ఎక్కడుంది జయిస్తేనే ఈ లోకంలో నువ్వు వీటిని జయిస్తేనే నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదిను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు శాశ్వతంగా ఉంటాడు మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ నుండి దిగి వచ్చి నూతనమైన ఎరుశలేమను నా దేవుని పట్టణపు పేరు దానికి వేరే పేరుంది నా కృత పేరు చూడండి ఏసు ప్రభు చెప్తున్నాడు మాట దేవుని పేరు ఎరుశలేం అది మందిరపు పేరు నా కృత పేరు మూడు పేర్లు ఇక్కడ జయించువానికి మూడు పేర్లు ఇస్తా ఉంటున్నాడు మొదటిది నా దేవుని పేరు మూడు రెండవది నూతనమైన యరుషలేమను నా దేవుని పట్నపు పేరు దాని తర్వాత నా క్రొత్త పేరు చెప్పండి ఏశులవు క్రొత్త పేరేది వాని మీద రాసేదను నేను అనేది ఇప్పుడు మీరు ఎన్ని వాక్యాలు ధ్యానిస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈరోజు మీకు దొరికింది నా దేవుని పేరేది నా దేవుని పట్నపు పేరేది నా క్రొత్త పేరు ఏంది అంటే ఏసులవ్ క్రొత్త పేరేది మీరు అడుక్కోవాలా మీరు వెతుక్కోవాలా ఈ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలా లేకపోతే నీ లైఫ్ లో ఎప్పుడు ఇంకా వృద్ధాప్యమైన కూడా ఇంక దొరకదు ఆన్సర్ మన త మన దేవుని మన ప్రభు క్రొత్త పేరైంది అవి నాకు పెడతా అంటాడు నీకు పెడతా అంటున్నాడు జయిస్తేనే లేకపోతే ఏం జరుగుతుంది అది చెప్పినాకనే చెప్తున్నాడు పద్నాలుగో వచనంలో సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట అంటే దేవుని యొక్క ఆత్మ మాట్లాడతాడు చెప్తుంది ఈ వాక్యం పదమూడవ వచనంలో ఆయన స్వరం ఎప్పుడు వింటున్నాను సంగములతో అన్నాడు ఒక్క సంఘం కాదు కదా అది పదమూడవ వచనంలో సంగములతో ఆత్మ చెప్పు చిన్న మాట చెవి గలవాడు విననుగాక అందుకే నీకు ఆత్మీయ చెవులు అవసరం అప్పుడే ఆత్మస్వరం వినగలవు నీ ఆత్మ దేవుడి ఆత్మస్వరాన్ని ఎట్లా వినగలదు నీ ఆత్మని ట్యూనింగ్ చేసుకుంటేనే ఇప్పుడు మొబైల్ ఫోన్ బ్యాండ్బెట్స్ సరిగ్గా లేకుంటే సరిగా వినిపించదు సౌండ్ నేను చెప్పేది నీకు వినిపించదు మీరు చెప్పేది నాకు వినిపించదు వాటిని ట్యూన్ చేసుకుంటేనే కదా వినిపించండి ఇది కూడా అంతే ఆత్మీయ స్థితిలో అర్థం చేసుకోవడానికి నీ ఆత్మ దేవుని ఆత్మతో ట్యూన్ అవుతనే కానీ ఆయన స్వరం నువ్వు వినలేవు కానీ ఆయన మాట్లాడుతున్నాడు సంగములతో ఒక్క సంఘం కాదాడున్నది సంగములు అంటున్నాడు అన్ని సంఘాలతో మాట్లాడుతున్నాడు కానీ ఎవడు వింటుడు చెవి గలవాడే వింటాడు కదా మళ్ళీ నీకు ఉందా చెవు ఆత్మీయ చెవులు ఉన్నాయా నీకు లేక ఈలోకపు చెవులు ఉన్నాయా ఈలోకపు చెవులు ఉంటే మటుకు నీకు వినలేవు ఈ మాట ఇప్పుడు చూడండి పద్నాలుగు వచనంలో లవోదిక్యాలో ఉన్న సంగపు దూతకు ఇలాగ వ్రాయము ఆమె వాడును నమ్మకమైన సత్య సాక్షియు దీవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా కాబట్టి ఈశ్వర గురించి చెప్తుంది వాక్యం మొదటి వచనం ఈ లవోదీక్యాలో ఉన్న సంగపు దూతకు అంటే సేవకులకు దూత అంటే సేవకులు సేవకులకు ఇది పత్రిక కాబట్టి ఇది ఫస్ట్ సేవకులు అర్థం చేసుకోవాల కానీ ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే సేవకులు ప్రకటన గ్రంథం ధ్యానిస్తలేరు నేను అడిగినా కూడా ఒక పాస్టర్ని బ్రదర్ నేను అన్ని చదివినా కానీ ఒకటే చదవలేరు అంటున్నాడు మళ్ళీ సంఘ పరిచయా చేస్తాడు చాలా మంది పాస్టర్స్ అడిగిన నేను ఇంకొక పాస్టర్ ఏమంటుండంటే మేము మా ఏరియాలో అందరు పాస్టర్లను జమ చేస్తాం బ్రదర్ మీరు వచ్చి మాకు చెప్పండి అంటున్నాడు అంటే ఆ ఏరియాలో ఉ్వడి తెలియదు వాళ్ళ గురించి నేను ఎప్పుడు తప్పు లెక్క ఆ లవ్వదీకీయ సంఘకాలము ఎందుకు ఇట్లా తయారైందంటే మేమే పరిపాలిస్తామని తీర్మానించుకొని వాళ్ళకి ఇష్టం ఉన్న పాస్లను తెచ్చిపెట్టుకున్నారు మరి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టే పాస్తర్ కూడా చెప్పిండు పాస్తర్కి ఇష్టం ఉన్నట్టే పాస్తారు చెప్పిండ దేవుని ఆత్మ నడిపింపు ద్వారా చెప్పిండా వాక్యాలు చెప్పింటే ఇవన్నీ ఎప్పుడో బయలుపరచేటాడు వాళ్ళకి దేవుడు ఇక్కడే ఉంది సమస్య మనుషులని రాజులాగే ఎన్నుకుంటే నీకు వచ్చే ఏందని సమయాలకి దేవుడు చెప్పిండు పోయి వాళ్ళకి చెప్పు వాళ్ళు అడిగినట్లు వాళ్ళకి రాజుని కానీ వాళ్ళ వల్ల వచ్చే అనర్థాలు కూడా చెప్పు వాడు మిమ్మల్ని బానిసలాగా వాడుకుంటాడు మీ మీద పన్ను పెడతాడు వాడు ఇన్కమ్ ట్యాక్స్ పెడతాడు ప్రాపర్టీ ట్యాక్స్ పెడతాడు సేల్స్ ట్యాక్స్ పెడతాడు జిఎస్టీ పెడతాడు ట్రాన్సిట్ ట్యాక్స్ పెడతాడు టోల్ ట్యాక్స్ పెడతాడు ఎన్ని ట్యాక్సులు పెడతాడు వాడు మొత్తం నీ లైఫ్ అంతా ట్యాక్సులు కడతా పోతావు వాడిని వాళ్ళు బ్రదర్ అంటే ఏసు కట్టమని చెప్పింది కదా కైసరి కైసరికి దేవుణ్ణి దేవునికి నువ్వు దేవుణ్ణి దేవునికి ఇస్తానావా ఇస్తలేవు లవదీకే సంఘకాలం ఎంత భయంకరంగా ఉంటుంది ఊహిస్తేనే వాళ్ళు జల్దరిస్తాను నేను అందుకే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా చర్చ చెట్లా తరగడనేసి మనుషులు డిసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం కావాలా అది పోయి పాస్తర్ని ఒత్తిడి చేస్తారు పాస్టర్ మనం ఇట్లా చేయాల్సిందే పాస్తర్ ఏం చేస్తారు నేను చెప్పేది నువ్వు వినాలన్నా నువ్వు చెప్పారు నేను వినాలన్నా అసలు పాస్తర్ మాట నువ్వు వినాలా కానీ పాస్తరు మనుషుల మాట వినాల్సి వస్తుంది అంటే లవదకి అర్థం కాబట్టి ఏశ్వర గురించి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే ఆమెను నువ్వు వాడైనా అంటే ప్రతిదీ జరిగించేవాడు అయినా ఆమెనంటే అర్థం అదే కదా అవును కాక ఆమెనంటే అవును కాక కాబట్టి ఇప్పుడు చెప్పండి మన మధ్యలో ఎంతమంది బ్రదర్స్ ప్రార్థనక ఆమెను అంటున్నారు మీ చేతులు అవసరం లేదు ఎంతమంది నిజంగా ఆమెను అంటున్నారు చెప్పండి నాకు ఎందుకంటే నేను జాగ్రత్త ఎందుకంటే ప్రతిదీ జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాను నేను ఎందుకంటే నేను నేను నేర్చుకోవాలా నుంచి ఒకరు కొందరు అన్నారు ఆమెనని ఎందుకన్నారు అంటే నేను అర్థం అంటే వాళ్ళు ఇంకేదో పనిలో ఉండొచ్చు వాళ్ళ మైండ్ ఎక్కడైనా ఉండొచ్చు లేక వాళ్ళకి అది అది తెలియదేమో ఇన్నోసెంట్ కూడా కావచ్చు కదా హాస్పిటల్లాగా ఆమెన్ అనకపోతే అది జరగదు ఇప్పుడు నేను ఉదాహరణకి ప్రార్థన చేస్తాను బ్రదర్ ప్రార్థన చేసిన కళ్ళు మూసుకొని బ్రదర్ నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసినాక నువ్వు ఆమెను అనకపోతే అది ఎట్లా జరుగుతుంది చెప్పు ఆమెన్ అంటే అర్థమేంది అవు నువ్వు కాదు నువ్వు ఖచ్చితంగా ఆమెను అనాలా ఆసక్తితో ఆమెన్ అన్నప్పుడు అది జరుగును గాక అంటే నీ నీ మనసు నేను ప్రార్థన చేస్తుంటే నీ మైండ్ ఎక్కడో ఉందన్నట్టు మరి కొందరు బ్రదర్స్ ఉంటారు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఎప్పుడు ఎండు చేసినా తెలియదు నేను ఎప్పుడు ఆమెనుకో నాకు తెలియదు అంటే నేను ఏదో ఒకరిలో తప్పు లెక్క కాదు కానీ ఈ వాక్యాన్ని నువ్వు నీ జీవితంలో వాడుకోవాలంటే నీలో ఉన్న బరి ఒకరినొకరు హెచ్చరించుకోమని చెప్తుంది వాక్యం కాబట్టి నీలోని బలహీనతలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ప్రవ్వా ఈ బలహీనత నాకు బలం అనుగ్రహించి నా నువ్వే బలవంతుడు నేను బలహీనుణ్ణి నువ్వు ధనవంతుడు వినే దరిద్రుణ్ణి నువ్వే నన్ను ధనవంతుని చేయప్రభ నువ్వే నన్ను బలవంతుని జయప్రవ్వ అప్పుడు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు అట్లా మాట్లాడితే వింటాడు నీ స్వరం అప్పుడు ఆయన జవాబిస్తాడు నీకు ఆయన స్వరం నువ్వు వింటావు కాబట్టి ఆమెను సమస్తాన్ని జరిగించేవాడు ఆయన ఆయన దగ్గరికి మనం వచ్చినాం ఆయన నమ్మకమైన వాడు సత్య సాక్షి ఆయన సత్యం కొరికే సాక్షి కదా పిల్లా దగ్గర నిలబడబడి అదే చెప్తుండే సత్యం కొరకు నేను సాక్షి లోకంలోకి వచ్చిన మనం కూడా అంతే దాని దేవుని సృష్టికి ఆది అనేవాడు ఇతనే ఇది పద్నాలుగుగా చివరి భాగం కాబట్టి ఈ ఎవరన్నా చదువుతారే చదవండి కొలసు రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం పదహారం ఈ పత్రిక మీరు చదివించుకున్న తరువాత లవోదికి వారి సంఘములో సంఘములోనూ చదివి వినిపించుడి చదివించుడి లవోదిక ఒక రాజ సరే చాలే అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బైబిల్ కంప్లీట్ పుస్తకాలా కాదా అనేది ఒక ప్రశ్న ఎవడనే వేయొచ్చు బయట కంప్లీట్ పుస్తకాలా చాలా మంది ఏమంటారు తెలుసా కంప్లీట్ బ్రదర్ నేను నమ్ముతున్నా బ్రదర్ ఎందుకంటే ఇది ఆత్మావేశం చేత రాయబడింది కాబట్టి ఇది కంప్లీట్ బ్రదర్ అంటే యోహాను భక్తుడు అంటాడు యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఏశ్రవ్ చెప్పిన మాటలు ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ రాయలేకపోయినా నేను అవన్నీ రాస్తే ఈ బైబుల్ ఈ లోకంలోని పుస్తకాలు ఎన్ని సరిపోవన్నాడు అంటే ఏసులో చెప్పిన ఇంకా ఎన్నో బైబిల్లో కుదుర్చలేకపోయినారు యేసులో చేసిన అద్భుతాలు ఎన్నో బైబిల్లో కుదుర్చలేకపోయినారు తర్వాత పదహారో వర్షం ఇప్పుడు మనం చూసినట్లు కొలసి రాష్ట్ర పత్రిక పదహార అధ్యాయంలో పౌలు ఏమంటుండంటే లవధిక్య సంఘానికి కూడా నేను ఒక పత్రిక రాసినా అంటున్నాడు మరి ఈరోజు ఎక్కడున్న చెప్పండి బైబిల్లో అది అది లేదు పోయింది అట్లా ఎన్నో పత్రికలు పాత నిం పొందిన పుస్తకాలు చాలా మటుకు పోయినాయి ఉదాహరణకి నేను చూపించిన హానుక గ్రంథం గురించి హానుక గ్రంథం లేదు బైబుల్లో కానీ పౌలు హానుక గ్రంథంలోని వాక్యాలు చెప్తున్నాడు యూధ పత్రికలో చూస్తే హానుక గ్రంథంలోని ఒక వాక్యాన్ని యూధ జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు హెబ్రల్ రాష్ట్ర పత్రికలో హానుక గురించి మాట్లాడిండు అంటే పౌలు కాలంలో ఉంది హానుక గ్రంథం మన కాలంలో లేదు ఆ పుస్తకాలలో ఇప్పుడు ఉంది ఇంటర్నెట్లో వెతుకుత దొరుకుతుంది నేను చదివేసిన లాక్డౌన్ లో అనొక గ్రంథం మొత్తం చదివేసిన ఆది కాండాలో మనం చూస్తాము నరుల కుమారులు నరుల కుమార్తెలను పెళ్లి చేసుకున్నారు దేవుని కుమారులు దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో వారికి ఇష్టం వారిని పెళ్లి చేసుకున్నారని కదా వాళ్ళ వరలో పుట్టిన వాళ్ళే మహాశూరులు మహావీరులు అని ఉంది బహు దీర్ఘంగా ఉంది ఎట్లా వాళ్ళు వచ్చినారు ఈ లోకంలోకి వాళ్ళు ఈ లోకంలోకి వచ్చి ఎట్లా పెళ్లి చేసుకున్నారు అయితే వాళ్ళు పెళ్లి చేసుకోకముందు ఆ దేవదూతలు వాళ్ళు ఆ దేవదూతలు ఎట్లా చెడగొట్టిరు మనుషులని అక్కడ అన్ని రాయబడ్డాయి ఆ పుస్తకంలో లాక్డౌన్ లో నాకు ఇంకా వేరే పనులు లేకుండే కాబట్టి ఓ రోజు పొద్దుని సాయంత్రం వరకు మొత్తం చదివేసిన పుస్తకం ఇంటర్నెట్ లో ఆనొక గ్రంథం ఇంగ్లీష్ రావాలి అఫ్కోర్స్ ఇంకా తెలుగులో లేదు తర్జుమా ఇంగ్లీష్ లోనే చదవాలి ఆ లూసిఫర్ సైతాను సైతాను పిల్లల గురించి అక్కడ ఉంది చాలా క్లియర్ గా సైతాను పిల్లలు ఎవరో మనకు ఎవరు తెలుసు చెప్పండి బైబిల్లో ఎవ్వరు తెలియదు తానొక గ్రంథంలో ఉంది సైతాను పిల్లల పేర్లు వాడు ఎవడు ఈ అందరినీ రెచ్చగొట్టిండు దూతలను వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్త్రీలను పెళ్లి చేసుకున్నారు మనుషులలో స్త్రీలను ఆ సృష్టం వేరే ఈ సృష్టం వేరే కాబట్టి శక్తి ఉంది కాబట్టి వాడు ఈ లోకంలోకి వచ్చిండు అందుకు దాని తర్వాత జలపళం ఆ విత్తనము ఆ ప్రజలందరినీ దేవుడు నిర్మూలించిండు ఎందుకంటే వాళ్ళు మనుషులను జడగొట్టేరు వాళ్ళు వాళ్ళ ద్వారా పుట్టిన వాళ్ళు వింత రకమైన జీవులు ఉన్నారు వాళ్ళు మనుషులు ఏడెనిమిది అడుగుల ఎత్తు బలిష్ఠులు అటువంటి వాళ్ళు జీవిస్తే రోజు మన పరిస్థితి ఏమయ్యేది అపవిత్రత అంతా జరి జరిపేడు మనుషులు మనుషులే వివాహాలు చేసుకోవాలా మనుషులు వేరే జీవులను ఎట్లా వివాహం చేసుకుంటారు అది జరిగింది అక్కడ పాపం ఏ పాస్త చెప్పలేకపోయిండి అది మనకి చెప్పలేడు ఎందుకంటే అనుగ్రంథం చదవలేదు కదా వాళ్ళు హానుగ్రంథం నేను సపోర్ట్ చేసిన కూడా కొన్ని అక్సెప్ట్ కొన్ని ఒప్పుకునేటట్టు లేవు నేను చూసిన కొన్ని కానీ ఎంతవరకు కరెక్ట్ అంతవరకు మనం వెతుక్కోవాలా హానోకు మళ్ళీ దేవుని చేత నడిచిండు కదా దేవునితో దేవునితో నడిచి కనబడకపోయానంటే ఎక్కడ పోయిండు అందులో ఆ పుస్తకం అందులో ఈ ర్యాప్చర్ కల్ట్ బొద్దలు ఏమంటారు అంటే హానోకు బ్రదర్ అంటారు ఆయన సజీవంగా ఎత్తబడిన బ్రదర్ అంటారు నువ్వెప్పుడు చూసినావు రాప్చర్ కల్ట్ బోధకులంతా అబద్ధికులు అన్నట్టు మోసగాళ్ళు వాళ్ళకి తెలుసు అది అబద్ధం అని కానీ ఒకసారి ఆయన ఇరికిపోయారు కాబట్టి ఆ నుంచి బయట రాలేరు ఆ నుంచి బయట రావాలంటే నీ ప్రాణం పోయినంతనే కాబట్టి ఈ లవదీకే సంఘానికి పౌలు ఉత్తరం రాసిన ఆయనే చెప్తుండడు కొలసిన రాష్ట్ర నాలుగవ అధ్యాయం పదవ వచనంలో నాకు ఒకరోజు నేను ఇది ధ్యానిస్తుంటే నాకు అనిపించింది ప్రవ్వా ఆ పత్రిక జాగ్రత్తగా కొనింటే లవోద్దికీయ సంఘం ఎట్లా ఉండేది రోజు మాకు బాగా అర్థమయ్యేది కానీ ప్రభు అది మనకి ఇవ్వలే ఛాన్స్ కానీ ఆయన ఏమంటుండంటే మనుషులు పరిపాలిస్తే ఎట్లా ఉంటుందో మీరు చూడండి అనేసి అక్కడ తీసుకోకపోయింది నల్గొండ ఊరికి లవోద్యకి అంటే ఇట్లుంటుంది ముఖ్యంగా చూడండి సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఎవరెండవచ్చినాం ఇంకొక ఐదు నిమిషాలలో నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తాను ఇది నేను నెక్స్ట్ వీక్ కూడా తీసుకెళ్లాల్సి తప్పదు సమెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం పూర్వకాలము పూర్వ కార్యములలో ప్రథమమైన దానినిగా యోహోవా నన్ను కలుగజేశను ఎవరి గురించి మాట్లాడుతున్నాను చెప్పండి పూర్వకాలము పనులలో ప్రథమమైన కార్య పనిగా నన్ను నియమించండి దేవుడు ఇది చాలా ముఖ్యమైన వాక్యం మీరు ఎక్కడన్నా రాసిపెట్టుకోండి ఏశ్ ప్రభు సృష్టి ఆరంభంలో ఎక్కడ ఉన్నాడన్నది తండ్రి సృష్టిస్తున్నప్పుడు ఈ లోకాన్ని యేసుబాబు ఎక్కడుండో చూడండి ఈ వాక్యం చెప్తుంది ప్రక్ర సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండు అంటే అర్థమేదో ఇప్పుడు తెలుసు మీకు అర్థం కావాలా ఎందుకు ఆమెన్ అన్నాళ్ళు మరోసారి చదివిపో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిని దానిగా యహోవా నన్ను కలుగజేశాను చూడండి ఆయన సృష్టిలో ప్రథమమే దానిగా యహోవనను కలిగి చేసిన మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి అది ఇదే వాక్యం మీరు బాగా చేసుకోవాలంటే కులసిల రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేన వచనంలో ఉంటుంది ఏసు ప్రభు గురించి పదిహేనవ వచనంలో మొదటి అధ్యాయము పదిహేనవ వచనం ఏసు ప్రభు గురించి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు చూడండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే సంబూతుడు అంటే ఏం చెప్పండి ఎవరన్నా చెప్పగలరా సంబూతుడు అంటే ఆది సంభూతుడు అంటే సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆకాశములు మహాకాశములు భూమి దాంట్లో ఉన్న సంపూర్ణత అంతా తయారు చేయక ముందు ఆయన ఉన్నాడు అక్కడ తర్వాత ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా స్వామిత్ర గ్రంథం ఎనిమిది అధ్యాయ ఇరవై రెండవ చూసిన ప్రకారంగా ఈయన తండ్రికి సహాయపడుతున్నాడు అక్కడ ఉంది ఆది సంబూతుడు కాబట్టి అక్కడ తండ్రికి సహాయపడుతున్నటువంటి అందుకే మన స్వరూపంలో మనుషులను నరులను చేద్దాం అన్నాడు ఆది కారణంలో మన స్వరూపంలో నా స్వరూపం అని చెప్పలే అందుకే యువహాను స్వార్త మొదటి అధ్యయమో రెండవ వర్షాలు చూస్తాం ఈ విషయం చూడండి ఒకసారి ఆయన మొదటి సృష్టి ఆరంభానికి ముందున్నవాడు మన ప్రభు వ్యూహానుసు వార్త మొదటి అధ్యాయము రెండవ వచనం ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండేను చూడండి ఎక్కడున్నాడు ఆయన ఆది దేవుని యొద్ ఉండేను చెప్పండి ఇప్పుడు ఆయన ఆది అంటే ఈ సృష్టి ఆరంభానికి ముందు దేవుని యొద్ ఉన్నాడు ఏం చేస్తుండం ఉండి వృత్తగా చూస్తుండ సమస్తమును ఆయన మూలముగా కలిగేను ఎవరు మూలంగా కలిగింది ఎవరు చేసిండ్రు ఏ ప్రభు ద్వారా చేసిండు ఏసు ప్రభు ద్వారా జరిగింది సమస్తం అంటుంది సమస్తమైన మూలంగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఇది నేను నేర్చుకున్న వాక్యం ఈ లోకంలో ఏది కూడా లేదు ఏసపోతే అంత గొప్ప దేవుడు మన ప్రభు ఈ లోకంలో ఏది లేదు నేను ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ పట్టుకొని నీళ్ళు తాగాలంటే ఆయన లేకుండా ఈ వాటర్ బాటిల్ రానే రాలేదు లోకంలోకి ఈ మొబైల్ ఫోను ఆయన లేకుండా రానే రాలేదు ఈ ఆయన లేకుండా ఏది కూడా కలగలేదంట ఈ లోకంలో మన శరణలోని అవయవాలు అన్నీ కూడా ఆయన లేకుండా ఏది లేదు నువ్వు అట్లా వాక్యం అర్థం చేసుకొని నువ్వు ప్రార్థన చేయి నీ ప్రార్థనకి ఎందుకు జవాబు ఆయన లేకుండా ఏది లేదు ఈ లోకంలో ఆయన లేకుండా ఏ కొండ కొట్ట పుట్ట ఏమీ లేదు ఆయన లేకుండా ఏ చెట్టు లేదు అన్నీ ఆయనకెళ్ళొచ్చినాయి బయటికి ఆయన నోట్ల నుంచి ఈ భూమి మన్ను ఆయనలో నుంచి వచ్చింది నిన్న దిన నేను చూపించిన మీకు ఆ వాక్యం ఆయన ఎందుకు అదృశ్య దేవుడు అంటే ఆయన దృశ్యంగా ఉన్నవాడు అన్ని లోకంలో వదిలేసిండు వదిలేసి అదృశ్యంగా మారిపోయాడు భూమి ఆయనలో ఉండే సమస్త గ్రహాలు ఆయనలో ఉండే ఒకప్పుడు సృష్టి ఆరంభంలో వాటన్నిటిని బయటకు ఆయన అదృశ్యంగా మారిపోయాడు కాబట్టి ప్రతిదీ ఆయననే అందుకే హెవెన్స్ డిక్లేర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని ఇంగ్లీష్లో వాక్యం చేస్తుందని ఆకాశములు ఆయన మహిమను వ్యక్తపరుస్తున్నాయి అంతరిక్షంలో ఆయన మహిమన్ వ్యక్తపర్సన్ అని మనం చూస్తాం వాక్యం సమస్త సృష్టి ఆయన మహిమను వ్యక్తపర్సినే ఎందుకంటే ఆయనలో ఉన్నాయి ఒకప్పుడు ఆయనలో నుంచి భూమి బయటకు వచ్చింది మట్టి బయటకు వచ్చింది మటిలో నుంచి మనం బయటకు వచ్చినాం అది ఆశ్చర్యం దేవుళ్ళ నుంచి ఈ గ్రహాలు ఈ సృష్టి బయటకు వచ్చింది మట్టి బయటకు వచ్చింది మటిలో మనిషి బయటకు వచ్చేడు మనిషిలో నుంచి స్త్రీ బయటకు వచ్చింది అట్లా దేవుడు తయారు చేసుకుంటూ వచ్చేడు అంత అద్భుతకరంగా ఆయన లేకుండా ఏది జరగలేదు ఏశ్రో యొక్క దైవత్వం గురించి మనం ఈరోజు ధ్యానిస్తున్నాము ఆయన లేకుండా ఏం జరగలేదు అందుకే ప్రకటన గ్రంథం పద్నాలుగవ అధ్యాయంలో ఒక విషయం నేను చూపించి ఇప్పుడు వాక్యాన్ని ముగిస్తా ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదవ వచనంలో ఆ ఏం జరుగుతుంది దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపములు మద్యములు వాడు త్రాగును పరిశుద్ధ పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రపిల్ల ఎదుటను అగ్ని గంధకములు చేస్తా వాడు బాధింపబడును చదవాల వారి బాధ సంబంధమైన పొగ ఈ యుగ యుగమును లేచును ఆ క్రూర గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు ముద్ర ఎవడైనా వేయించుకునే ఎడల వాడును రాత్రిం పొగలు నెమ్మది దేవుని ఆగ్ఞలను కూర్చున్న విశ్వాసమును గై కొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడు అది పాయింట్ నేను లాస్ట్కి వచ్చినప్పుడు తెలుస్తుంది పరిశుద్ధుల ఓర్పు చివరి వరకు ఎట్లుంటది అనేది ఇక్కడ వాక్యం హెచ్చరిస్తుంది ముఖ్యంగా ఈ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే పర్లోకంలో ఎవరు అనేది చూపిస్తున్నది దాని తర్వాత ఆ పదవ చివరి భాగంకి వచ్చినప్పటికీ ఏముందంటే దేవుని యొక్క గొరటి సన్నిధి in the presence of the lamb the English. We used That Deus and not Tim, God. Until death, people learned than even another. As we learned early and early, the success of ghosts is unknown to people. I believe, to improve our lives and what's necessary, to deliver our lives as an adult that went to good ziems them by seeing demons. What does it mean? Tommalon have similar symptoms. ��s. కాబట్టి ఏసుప్రభు యొక్క ఏసుప్రభు యొక్క స్థానము ఏందనేది మనం ఇంతవరకు చూస్తాము ఆయన ఆది సంభూతుడు అంటే సృష్టికి ముందు ఉన్నవాడు తండ్రికి సహాయకుడుగా ఉన్నాడు అక్కడ సృష్టిస్తున్నప్పుడు ఇద్దరు ఒకటే కదా తండ్రిలో కుమారుడున్నాడు నీ కుమారుడు నీ గర్భంలో ఉన్నాడు అంతే విధానం ఏక ఐక్యత అంటే అనార్థం నీ మనమళ్ళు నీ ముని నీ గర్భంలో ఉన్నారని నేను చూపించిన వాక్యం వారం కాబట్టి వీళ్ళు తండ్రి కుమారుడు ఐక్యత కలిగిన వారన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కానీ వాళ్ళకి తెలుసు తా కుమారుడు చూస్తూ ఉన్నాడు తన తండ్రికి సహాయపడతా ఉన్నాడు సృష్టి ఆరంభంలో ఇవన్నీ చూస్తా ఉన్నాడు అన్నట్టు ఆయన భవిష్యత్తుని ఎప్పుడో చూసిన వాడు తెలుసు ఈ యుగం ఎప్పుడు ముగించబోతుందో కానీ మతశ వార్తకు వస్తే ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటాం ఆయన చెప్తున్నాడు ఆ గడియ కానీ తప్ప ఎవరు తెలదంటున్నాడు ఈ శరణంలో ఉన్నంత వరకు కానీ ఆయన ఇప్పుడు దేవుడు ఈ శరంలో పుట్టినవాడు శర్రాన్ని విడిచిపెట్టి తిరిగి వెళ్ళినవాడు శరం మీద విజయం పొందినవాడు కాబట్టి ఆయనకి సమస్తం అధీనం ఉంది అధికారం ఉంది లోకంలో ఆయనకు తెలుసు ఎప్పుడు ఇది ముగించబోతుంది అది మనకు బయలుపరుస్తాడు తప్పక మనకు బయలుపరుస్తాడు ఈ లోకస్లోకి బయలుపరచాడు కానీ అది తప్పగా మనకు బయలుపరుస్తాడు కాబట్టి ఈ లోకం మీదకి మహా భయంకరమైన శ్రమ రాబోతుందని మనం ఇప్పుడు చూస్తున్నాం పదవచనంలో ప్రారం గంధం పద్నాలుగవ అధ్యాయము పదవచనంలో దాని నుంచి ఎవడు తప్పించుకోగలడు ఎవరైతే ఆయనను ధృవీకరిస్తుండ్రో వాళ్ళందరూ ఆ యొక్క పాత్రను తాగాల్సి వస్తుంది భయంకరమైన శిక్షాపం అదనట్టు దేవుణ్ణి ఉగురత అనే పాత్ర అది ఆల్రెడీ ఈ లోకం మీద వాక్యం చెప్తుంది అది స్టార్ట్ అయిపోయింది మనం చూసినాం మన కళ్ళారా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ వైరస్లు ఇంకా కొత్త కొత్త వైరస్లు వస్తూ కోవిడ్ నైన్టీన్ అయిపోయింది కోవిడ్ ట్వంటీ స్టార్ట్ అయిపోయింది కోవిడ్ ట్వంటీ స్టార్ట్ అయిపోయింది అటువంటి ఇంకా రకరకాల వైరస్లు వస్తూనే ఉంటాయి ఆయన ఉగ్రత అన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నా ఉగ్రత నీ మధ్యలో ఇంకా పెట్టినాడు దేవుడు ప్రవచనం రూపకంగా వాటిది గ్రహించిన మనము సంఘానికి సంబంధించిన గుణగానేది మేమే పరిపాలించుకుంటాం మాకు దేవుడు వద్దు మాకు దేవుడు రాజులా వద్దు మేమే రాజులం మేమే రాజులు ఎన్నుకుంటాం మాకు ఎవరి ఇష్టం ఉంటే మాకు కష్టం ఉంటే వాడిని తీసిపడేస్తాం అది ఎండెడ్ టైమ్స్లో జరుగుతుంది ఇప్పుడు కాబట్టి మనుషులు వాళ్ళ సొంత తలంపులకు చోటించి ప్రభు తలంపులకు బహు దూరంగా వెళ్ళిపోయారు అటువంటి వాడితో ఎట్లా మాట్లాడతాడు అటువంటి వాడికి ఎటువంటి ఎట్లా చూపిస్తాడు భవిష్యత్తు గురించి కాబట్టి ఆయన సన్నిధిలో ఈ సత్యని గ్రహించాలి ఈరోజు అహమైన అనువాడైన అన్నిటికంటే ముందున్నవాడు కాబట్టి చివరికి ఏం జరగబోతుంది కూడా ఆయననే నీకు చూపిస్తాడు అటువంటి విషయాలు నీకు చూపించాలనేసి లవదీకే సంఘం గుణగణం ఏం తెలుసా చివరికి ఆయన సంఘం ఆ సంఘము బయట తలుపు కొడుతున్నాడు సంఘంలో పాటలు పాడుకుంటున్నారు మనుషులు ప్రార్థనలు చేసుకుంటున్నారు వర్షిపులు చేసుకుంటున్నారు నియామక దినములు పండగలు సబ్బాతులు అన్నీ చేసుకుంటున్నారు కానీ బయట ఇంకా తలుపు కొడుతుండ్రు ఎందుకు తలుపు కొడుతున్నాడు ఎవడు ఆహ్వానిస్తున్నాడు ఇసులో ఆయన పుట్టినప్పుడు ఆహ్వానించలే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆహ్వానించలే చాలామంది ఈ రోజు కూడా అనేకలు ఆహ్వానిస్తారు మళ్ళీ నీ పరిస్థితి ఏంటి ఆయనని బయటనే పెట్టేస్తావా ఎండకు వానకు తడుచుకుంటా మంచితో తడుచుకుంటా అట్లనే ఉంటాడు ఆయన లేక నీ హృదయంలో ఆహ్వానిస్తావా ఆయననే ప్రేమ కదా దేవుడే ప్రేమ కదా అటువంటి ప్రేమ ప్రేమ స్వరూపి సంపూర్ణమైన ప్రేమ కళ దేవుడు అటువంటి దేవుణ్ణి బయటనే పెట్టేసింది లవోదీయ సంఘం ఈరోజు అదే జరుగుతుంది అందుకే ఎవరు జోడ్లే రావడం అందుకే ఎవరు గ్రహించలేకపోయింది వ్యాక్సిన్స్ బరణ ఈరోజు నేను వ్యాక్సిన్స్ గురించి చాలా డీటెయిల్ గా చదువుతాను అని వీడియోస్ వింటా ఉన్నాను లెక్చర్స్ వింటున్నాను సైంటిస్టులు క్రిస్టియన్ సైంటిస్టులు వాటి వాళ్ళు చెప్తుంటే వింటున్నాను వాళ్ళు చెప్పేది ఎన్ని అబద్ధాలు వ్యాక్సిన్స్ గురించి అసలు అది వ్యాక్సిన్ే ఒక డాక్టర్ ఒక డాక్టర్ చెప్తున్నాడు ఈరోజు అని చెప్పిస్తున్నారు కదా అది వ్యాక్సిన్సే కావు అంటున్నాడు అవి మందులు అని మందులకు వ్యాక్సిన్స్ కి తెరలేకుండా చేసుకోవటచ్చారు అంతా మోసం అన్నట్టు రెండు రూపాయల ట్యాబ్లెట్ తోని కోవిడ్ వైరస్ పోయేది రెండు వందల నలభై రూపాయలకి న్యూస్ పేపర్లో ఇస్తున్నారు రెండు వందల నలభై రూపాయలకు ఒక డోసు వ్యాక్సిన్ అట్లా రెండు డోసులు మూడు డోసులు ఇవ్వాలా తీసుకోవాలా అంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు కాస్ట్ అవుతుంది ఒక్కరికి ఐదు పది రూపాయలకి పోయేదానికి రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టాలా చెప్పండి ఎవడు లాభం పొందుతుడు ఐదు రూపాయల లాభం పొందుతుండ రెండు రూపాయల లాభం పొందుతుందా అది మోసం అన్నట్టు వ్యాక్సిన్స్ తయారు చేసే కంపెనీ రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటుంది ఒక్కొక్కటి నుంచి ఒక్క డోస్కి రెండు డోసులు తీసుకుంటే ఒక్కొక్కటి ఐదు వందలు పెట్టాలి ఇండియాలో వన్ బిలియన్ పీపుల్ వన్ బిలియన్ ఇంటూ ఐదు వేసుకోండి పది తరాలు తినంత డబ్బు సంపాదిస్తుంది కంపెనీస్ అంత భయంకరమైన మోసం వాళ్ళు లోకాన్ని సంపాదించుకుంటున్నారు నేను మటుకు ఏస్ సంపాదించుకుంటున్నా పరలోకంలో నా జమ చేసుకుంటున్నా ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పొద్దు అంటే మీకు వదనాలైనా లవదికీయ సంఘకాలం ఎట్లుందో మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా బహు భయంకరంగా ఉంది అని మీరు మాకు జ్ఞాపకం చేస్తున్నారు నైనా మనుషులు ఇది ఉన్నారు ప్రభా నా ఇష్టం నేను చేస్తా అని తీర్మానించుకున్నాను ఐ విల్ డూ ఇట్ మై వే అని తీర్మానించుకున్నారు ప్రభా నాకు ఎట్లా దోశ చేస్తా పాస్ట చూడటం తయారవుతుంది సంగతులు అట్టనే మనం ఎట్లా తరుచుకుంటే అట్లా చేసుకుందాం రండి మనం ఈరోజు పార్టీ చేసుకుందాం ఈరోజు ఇది చేద్దాం ఆ రోజు అది చేస్తాం మనుషుని తీరు మనసుకుంటున్నారు ప్రభావ నీకు ఎవ్వరు చోటిస్తలేరు ప్రభావ ఈ లోకొస్తే ఎట్లా జీవిస్తుంటారో వాళ్ళు అట్లనే జీవిస్తున్నారు నేను ప్రభావ మాకు వాళ్ళతో ఎటువంటి సహవాసం లేదు లోకంతో మాకు ఏ లేదు మీరు ఈ లోకాన్ని మేము ఆ మనుషులను నేను అంతే వాళ్ళని మీ చెంత నడిపించాలని అదొకటే మాకు దృక్పథం ఉంది ప్రవ్వ కాబట్టి మేము ఎవరిని ద్వేషించాము ఎవరిని ఆశయించుకోం ప్రభావ అందరినీ ఆత్మలోనే మేము వాళ్ళని ఎరగాల వాళ్ళని ప్రేమించాలా అటువంటి సేవలు నడిపించమని ఏ శుకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్య మనం ఒక్కొక్కరుగా ప్రార్థన చేసి ఆమెన్య వెళ్ళిపోయారు బ్రదర్యాదర్ ఒక్కొక్కరిగా మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళిపోదాం వన్ బై వన్ అలలియా స్తో ప్రభావ పరిశుభ్ర గొప్ప దేవ వేసే మీకు వందనల్ ప్రభావ వాక్యం చేత మీరు మాట్లాడిన ప్రభావం మీకు ఎంతో లెక్క లేదని వందనాల ప్రభావ దేవ మేము మీరు చెప్పిన విధంగా నడవాలా ప్రభావ మా రాజ్యం మీరే ఇస్తే మేము మీకే ఓటేస్తాం రాజా అలాంటి పరిశుధాత్మ శక్తి బలమ్మ అందరికీ మీరు దయించండి ప్రభా అనేకులని మేము సిద్ధపరచాలా మేము సిద్ధపడి ఉండాలా ప్రభా తోడుగా నీడుగా ఉండండి ప్రభా వేసే మీకు ఎంతో వేల అందనం ప్రభా మేము కాపాడబడింది ప్రభ మీ సేవ అలాంటి ప్రభా పశుదాత్మ శక్తి సాయం ప్రతి ఒక్కరికి అలాంటి అగ్ని ప్రతి ఒక్కరి హృదయంలో మీ నామంకి మహిమ తెచ్చుకోండి రాజా వెళ్ళప్పుడు యుగయుగంలో మీకే మహిమ కలుగును గాక ప్రభావ ఈ వైరస్ నుంచి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి ప్రభా మీరే నిజమైంది ఇవ్వడం తెలుసుకోవాలా ప్రభా ఎస్ఐపరిచు యహోవా నేనే అని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభావ మీరేం తెలుసుకోవాలా ప్రభా సహాయం మీరు దయచేయండి ప్రభావ యొక్క కృప్పలో కన్నికరంలో గన్న విజయాన్ని మీరు దయచేసి మీ నామంకి మహిమ తెచ్చుకోమని అమ్మమ్మని ప్రార్థన చేస్తున్నా స్తోత్రం ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తిమంతుడ సర్వనతుడ నీకేస్త తొలి స్తోత్రమైన సర్వ సృష్టికి మూలకారు ఆది సంబూతులకు దేవ మహిమగల తండ్రి పరిశుద్ధుడా నీకేస్తు తొలి స్తోత్రం గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు ప్రభావ మమ్మల్ని సజీవులపై నిలబెట్టుకున్నారు దివారాత్రులు ప్రభావ మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎంతగానో కాపాడినైనా ఈ యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగరించినందుక నీకు వన్నాాలి నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడమైనా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవటమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహా ఐశ్వర్యం నీకే కలుగును కాక హాలూయ నా దేవ నా ప్రవ్వ ఇక మధ్యకాల సమయంలో ప్రవ్వ సంధికి వచ్చిన దేవ ఇక అవకాశం మీరు మాకు అనుగ్రించినారు ఇక సమయాన్ని మీరు మాకు అనుగ్రంచిన ప్రభావ నా తండ్రి నీకే వన్నాలు ఇచ్చిన ఈ యొక్క బట్టి నీకు వందలు ప్రవ్వ ఎంతోమంది ప్రవ్వ ఇక సమయం తండ్రి మీలో గడపలేని స్థితులు ఉంటుందిగా మీరు మాకు సమయం ఒక కృపను మాకు అనుగ్రహించినారు ప్రభావ నీకు వన్నాలు ఇస్తాయ్యా నీకే కృతజ్ఞతలు అనిపించుకుంటున్నామైనా నా ప్రభ ఇక ధనితో ప్రతి ఒక్క బిడ పొందుకోవాలా ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రభావ మీకు స్వరం ఇన్ని మహిమ పరచాలా ప్రభావ మీరు జీవించాలా ప్రభావ నా దేవ నా ప్రభావ మీరు మాతో మాట్లాడినందుక నీకు వన్నాాలి ప్రభావ లౌదీకే సంఘ కాలంలో మేము ఉంటున్నాం ప్రభా బహు విజృంభించి ప్రభావ ఆ కాలంలో ఎట్లా జరిగిందో ఈ చివరి కాలంలో కూడా ప్రభావ అదే రీతిగా జరుగుతుంది ప్రభా సంఘాల్లో ప్రభావ అది మీరు మా కన్నుల చూపిస్తున్నారు ప్రభావ నైనా ఈసయ నీకు వన్నాాల ప్రభావ మేము గ్రహించని స్థితిలో ఉంటుందిగా ప్రభావ మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ నైనా ఈసయ్య మీ ఆత్మ మా మధ్యలో ఉంచి ప్రభావ మాకు ఎన్నో విషయాల ప్రభావ మీ మాతలు మాట్లాడుతున్నారు పరిశుదాత్మను మా హృదయంలో కుమ్మరించి ఆత్మరూపకంగా ప్రభావ వీటన్నిటి మీరు మాకు బయలుపరుస్తుంది కానీ నీకు వన్నాాలి ప్రభా మీకు పరిశుదాత్మ అభిషేకం ఎంతో ఎంతో అవసరమో ప్రభావ మీరు మాకు ఈరోజు మాట్లాడిన ప్రభావ ఎందుకంటే ప్రభావ ఆత్మ ఏమీ వేచించిన ప్రభావ ఆత్మ గలవాడు అన్నింటిని వివేచించాలని వాక్యం చెప్తుంది కనుక ప్రభావ మీకు పరిశుధాత్మ శక్తి మేము పొందుకోవాలా ప్రభా ఆత్మను వివేచించాల ప్రభావ ప్రతి ఆత్మను వివేచించాల ప్రభా ప్రభావ గురించి మేము ఏ రీతిగా ప్రభావ తండ్రి వాళ్ళకు ఎట్లా ప్రార్థించేలో మాకు నేర్పించండి ప్రతి ఆత్మను మేము మీరు సహాయపడండి నైనా అలాంటి ప్రభాన తండ్రి సంఘాలను ప్రభావ వాళ్ళు మనుషులు వెళ్తున్నారు ప్రభావ నైనా ఏ సయ్యాన తలాంటి కాలంలో మేము ఉంటున్నాం ప్రభా క్రైస్తవ సంఘం ప్రభా ఎంత భయంకరంగా ఉందో ప్రభా మీరు తలుపు బయట అవుతుంది ప్రభావ తలుపు తడుతున్నారు నాయన ఆయన వాక్యం పెట్టుకుంటారు ప్రభావ కానీ అదైనా అర్థం తెలియసింది ఈ రోజు క్రైస్తవ సంఘం నైనా గొప్ప తన్ని మా హృదయం తన తలుపును ప్రభావ మీరు ఓ ప్రభా సంఘం ప్రభా అది చూ ఎనిపించుకోకుండా ప్రభావ వాళ్ళు తగినట్టు వాళ్ళు జీవిస్తున్నారని ప్రభా ఈ సంఘ కాలంలో ఆ రీతిగా జీవించాలని వాక్యంధారో మాట్లాడినారు ప్రభానికి వర్ణాలు అలాంటి బిడలకు ప్రభావ మేము ఏ రీతిగా ప్రభావ మీ వాక్యను ఆ సంఘాలను ప్రభా మీరు తట్టుకుని ఏ రీతిగా నడిపించాలా మీరే మాకు మార్గం చూపించినైనా గొప్ప దేవ పరిశుద్ధులకు తండ్రి మీకు వివేచన జ్ఞానం మాకు ఈ లోకంలో ప్రభావ మీరు వచ్చినప్పుడు ప్రభావ ఏ రీతిగా ప్రభావ మనుషులను ప్రేమించినారు ఏ రీతి వాళ్ళతో సంభాషించినారు ఏ రీతిగా ప్రభ వాళ్ళకు మీరు వాక్యను ప్రకటించినారు ప్రభా ఓ ప్రభావ మీకు అధికారం పొందుకొని ప్రభావ మీరు వాక్యను ప్రకటించినారు మీరు చెప్పిన ప్రతి వాక్యని అనేకులు ప్రవ్వ ఆశ్చర్యపడ్డారు ప్రభావ ఎంతోమంది ప్రభా నతాన్ని మీతో టాకర్షింపబడ్డారు ప్రభా అలాంటి ఆత్మీయమైన అనుభవం మాకు దయచేమని ప్రార్థిస్తున్నాం ఎందుకంటే ఇది భయంకరమైన కఠినమైన వక్రజనుల కాలం ప్రభ క్రూరమైన కాలం అక్రమం విస్తరించింది ప్రభా అలాంటి కాలంలో ప్రభావ ఆ తోడీల మధ్యలో మేము మమ్మల్ని పెట్టినారు ప్రభా కాబట్టి మేము ఏ రీతిగా ప్రభావ నిస్వార్థ ప్రకటించాలా ఆ తోడీలు గుంపులు ఉన్న వాళ్ళందరినీ ఏ రీతి బయట తీసుకొని రావాలా మాకు జ్ఞానం అనుగ్రించండి మా స్థానంలో ప్రభావ మీరు ఉంటే ఎట్లా వాళ్ళకు వాక్యం చెప్తున్నారు అట్లా కూడా చెప్పాలా ప్రభావ అలాంటి మీకు ఆత్మ నడిపింపు మీకు తలంపు మీకు మనసు మాకు అనుగ్రహించినైనా మా మనసు పరు పరి విధాలు పోకుండా ప్రభావ మీద కేంద్రీకరించుకోవాలా మీకు స్వరం వినాలా ఇనే చెవులు మాకు అనుగ్రించడం ఆదిష్టమైన మా చెవులను స్వస్థపరచండి మా అంతరంగా కూర్చొని ప్రభ మీరు స్వస్థపచ్చని ప్రభ బలపరచని ప్రభ ఓ ప్రభ ఆత్మను ప్రభ నా తన జీవాన్ని శరీరాన్ని ఏకం కావాలా ప్రభ మూడు కలిసి ప్రభ మీ ఆత్మకు నేను చోటు ఇవ్వాల మీ ఆత్మతో మా ఆత్మ కలిసిపోవాలా ప్రభ జీవాత్మ అప్పుడు ప్రభావ టోటల్ ప్రభా శరీరం మీద కంట్రోల్ తీసుకుంటుంది మీ ఆత్మ చేత మీరు తండ్రి నీకు వంద లాంటి పరిశుభాత్మ నడిపింపు మాకు అందరికీ ఏ రీతిగా ప్రభా శ్రమలో పాలవుతుంది ఎందుకు శ్రమలో పడిపోతున్నారు ఓ ప్రభ ఏ రీతిగా మనసు పరిపాలన పరిగెతుందంటే ప్రభా ఇంతకాలం వరకు ప్రభా సత్యం మీరు మాకు చూపించినారు అర్థం కాలేదు కానీ ప్రభా ఒక మాకు అర్థం కాలేదు ప్రభావ ఇన్నామో కానీ మీరు చూపించినారు ప్రభావ ఆ మూడు ఏకమైతేనే మా ప్రార్థనలకు జవాబులు వస్తాయి ఆ మూడు ఏకమైతేనే ఓ ప్రభా పరిశుధాత్మ నడిపింపు మేము పొందుకోగలం సంపూర్ణంగా ప్రభావ మా బాడీ మీద మా శరీరం మీద మేము కంట్రోల్ తీసుకోగలం ప్రభావ మీ ఆత్మతో కలిసినప్పుడే కాబట్టి పరుశుదాత్మ అభిషేకం ఎంతో ముఖ్యమైనదో ప్రభ ఆయన ఇసు ప్రభావ పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు మీరు సర్వసత్యంలోకి పోతున్నారు ప్రవ్వ కానీ పొందుకోపోతే లేనట్టే ప్రవ్వ కాబట్టి ప్రవ్వా ఆయనకి విషయాల ప్రభావమే విశదీకరించి ఎన్నో విషయాల ప్రభావ మాతో మాట్లాడుతున్నారు ఓ ప్రవ్వ అవి మేము నా తన్ని ఇసు ప్రభ ఎంతగానో ప్రభావమే వాటిని ఓ ప్రభావ తీసుకోలేకపోతున్నాం ప్రభావ మేము పత్తిది ప్రభావమే స్వీకరించాలా ప్రవ్వ నైనా వాటన్నిటి మీరు జమ చేసుకోవాలా మా హృదయంలో ప్రవ్వ వాటన్నిటి మా హృదయాలు మీరు రాసుకోవాలా నా తల్లి మీ సహాయపడండి ప్రభావ వాటిని దీవారాత్రులు మీద ధ్యానించాలా ప్రభావ వాటిని వేసుకుంటూ ప్రభా మేము మీ వాక్యములు మేము జీవించాలా ప్రభావ దీవారులైనా మీ ధర్మశాస్త్రం మేము జీవించాలా ప్రభావ మీ వాక్యంలో లేకుంటే ప్రభావ దుష్టుడు వాడు వాటి గర్దించి సింహం వల్ల ఎవరు మింగదాం ఎవరు పట్టుకున్నాం అని తిరుగుతున్నాడు ప్రభావాడు నైనా ఒక విశ్వాసను పడగొడుతున్నాడు ప్రభ్వాడు ఎంతగానో శోధిస్తున్నాడు ప్రభా శోధనలో వాడు భయంకరంగా తన్ని మనుషులు హింసిస్తున్నారు ప్రభ్వా కానీ అది ఈ సత్యం తెలియని ప్రజలు ప్రభా ఆ దానికి లోన్ అయిపోయి ప్రభా ఓ ప్రభావ నేత్ర రాస శరీరరాస జీవపదమ్మం ఏదో సంపాదించుకోండి మనం ఏదో అనుకునే ప్రభావ ఆశలో పడిపోతున్నారు ప్రభావ కానీ వాళ్ళ ఆత్మీస్థితి ఎంతో భయంకరంగా ఉందో ప్రభావ తెలుసుకునే స్థితిలో ఉన్నారు ప్రభ్వా దానికి నుంచి మన ప్రాదిష్టం కృపజీపించి ప్రభావ ఈ సత్యం మేము ఏ రీతి వాక్యం ప్రకటించాలో మాకు మీకు నడిపింపుది ఇచ్చే నేను తండ్రి మీరే మా సాయకులు నడిపించారు జగత్తు పునాది వేపడుకోమని పే మీరు సృష్టికి ముందే ఉన్నవారు సమస్తం మీరు చూస్తున్నారు ప్రభావ రాబోయే దిన ఎట్ట జరుగుతుందో మీరు చూసినారు అక్కడ తనతో పాటు మీ ప్రభావ నైనా ఏ సైయా మీకు చూపిస్తున్నారు ఇక అంతమంది మీరు మాకు అవన్నీ బయలుపరుస్తున్నారు మీ ఆత్మ ద్వారా నీకే వందాలిస్తాయా నీకే స్థుతులు స్తోతలు అర్థించుకోవడం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ రావడం థ్యాంక్ యూ హెవెన్ ఫాదర్ నా తండీ నీకే వందాలిస్తాయ్యా గొప్ప దేవా ఈ గొప్ప దన్యత మీరు మాకు అనుగ్రహించారు ఈ ధన్యత ప్రతి ఒక్క విడ పొందుకోవాలో ప్రభా ఆయన మీ ప్రేమలు మేము సంపూర్ణంగా మేము తయారు కావాలో పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది ఈ రోజు ప్రపంచం భయంతో జీవిస్తుంది ప్రభావ మిమ్మల్ని సంపూర్ణంగా ప్రేమిస్తే ఆ భయాన్ని వెళ్ళగొడుతుంది ప్రభావ మీ ప్రేమ అంత గొప్పది ప్రభావ మీ ప్రేమ నా తండ్రి ఇస్తు మరణాన్ని ముళ్ళుని విడిచిన ప్రభావ మీ ప్రేమ మరణాన్ని జయించింది మీ ప్రేమ కాబట్టి ఈ లోకాన్ని మేము జయించిన మీ ప్రేమనైనా తండ్రి విశుప్రవానికి అలాంటి ప్రేమను మేము పొందుకొని మేము వ్యక్తులకు చూపించి ప్రభావ పత్తి ఒకరిని మీతో మేము నడిపించాలా అలాంటి సేవా జీవితాలకు మిమ్మల్ని అందరూ ఆదిష్టమైన వైరస్ బాధ్యతలు అందరినీ మీరు స్వస్థపరచని ప్రవ్వ అయినా ఓ ప్రభ కలు ఇలా మీరు ప్రేమను జ్ఞాపకం చేసుకున్నాయి అమ్మ మీకు కనిగిరం చూపించి మరొక అవకాశం పెడద కనిగరించినా ఇంకా ఉగ్రత ఈ లోకాలు మీరు పెట్టినారు ఇంకా మా మధ్యన ఉంది ప్రభ కానీ మనుషులు ప్రభ అంత యథావిధిగా ఉంది నార్మల్ కండిషన్ ఉందని ప్రభావ ఓ ప్రభ మనుషులు రకరకాలుగా జీవిస్తున్నారు ఆయన కనికరించని ప్రభ వాళ్ళకు కనివిప్పు కలిగించు వాళ్ళ ఆత్మీయతలు ఇవ్వని ప్రవ్వ ఆయన వాళ్ళని ఏ రీతిగా ప్రభు మీ సిద్ధపచ్చలో మీరు ఆకడు మాకు జ్ఞానం అనుగ్రహించి ఏ రీతి వాళ్ళ శువార్త ప్రకటించాలి మాకు జ్ఞానం అనుగరించి అనేక ప్రాంతాలు వెళ్ళి ప్రభావ అనేక సంఘాలకు వెళ్ళి ప్రభావ వాళ్ళతో మేము మాట్లాడాలా మేము సంభాషించాలో ప్రభావ ఓ ప్రభావ జనాన్ని ప్రభావ మీ చెంత మేము నడిపించాలి ఈ సత్యంలోకి మీరు నడిపించాలో అందుకోసమే ప్రభావ గడిచిన కాలంలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటుంది ఆ ఉగ్రత నుంచి మీరు మమ్మల్ని కాపాడినారు ప్రభ ఒక పని కొరికి మిమ్మల్ని కాపాడినారు కదా ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రభావ మా జీవిత కాలం అంతా నిన్నే సత్తిస్తూ నీతిని సత్యాన్ని మీ సమాజంలో అన్ని కొరికి మేము ప్రకటించే మీ తోటికి మేము నడిపించాలా ప్రభ యేసు ప్రభావ నా తండ్రి ప్రభావ ప్రకటనగా పద్నాలుగు చివరి భాగం మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ నైనా ఏసు ప్రభావ ఈ యొక్క పరిశుద్ధుల ఓర్పు దేవునాథుల వించి ఏసుని గురించిన విశ్వాసం గురించి ఇందులో పరిశు పరిశుద్ధుల ఓర్పు కనగొడని వాక్యం చెప్తుంది ప్రభ కాబట్టి అన్నిటి మేము తాళాలా అన్నిటి మేము భరించాలా అన్నిటి ఎంత శ్రమ వచ్చినా కానీ ప్రభ మేము ఓచుకోవాలా ప్రభ తండ్రి అలాంటి ఓర్పు శక్తిని మాకందరికీ అనుగురించి ఆదిష్టమైన ఆ మీరు ఎంతగానో ఓచుకున్నది ఈ లోకంలో మీరు ఎంతగానో శ్రమ పొందినారు ప్రభ అయినా కానీ ప్రభావ అనుమానించబడ్డారు దూషింపబడ్డారు హంసించబడ్డారు ప్రభావ అయినా కానీ ప్రభావ ఒక్క మాట కూడా మీరు చెప్పలేదు ప్రభావ అందరిని ప్రేమించినారు తండ్రి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు క్షమించమన్నారు ప్రభావ అలాంటి ప్రార్థన మేము కూడా చేయాలా ప్రభావ అలాంటి ప్రార్థన అంటే మనసు మేము కలిగి ఉండాలా ఎందుకంటే ఈ కాలం అంత భయంకరమైన ప్రభావ తండ్రి మీరే మాకు సహాయపడండి మీ ఆత్మతో నడిపించిన ప్రభావ వైరస్ బాధ్యతలందరినీ మీరు స్వస్థపత్యం అంతా ఆదిష్టమైన పరిపూర్ణమైన ప్రేమ శాశ్వత కాలం మేము ప్రేమ సంపూర్ణమైన ప్రేమను మేము పొందుకొని మనుషులకు చూపించాలా మీరే సాయపడండి ప్రవ్వ నా తనే నీకు వందల వైరస్ ప్రజలతో అందరినీ స్వస్థపరిచండి ప్రభ వ్యాక్సిన్ నుంచి కూడా మీరు కాపాడండి భయంకర మోసం దొరుకుతుంది ప్రవ్వ నైనా వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడమని ప్రార్థిష్టం నైనా మమ్మల్ని అందరినీ గొప్ప జనా మీరు కాపాడడం ప్రభ ఈ సృష్టి మొత్తం మీదే ప్రభ ప్రతి బిడ రక్షణ పొందాలా ప్రవ్వ ప్రతి ఒక్కరు ఆత్మీయతలు ఇంపబడాలి ప్రతి మోకాలు ఏసుక్రీస్తున్న వంగల ప్రవ్వ అలాంటి విశేషమైన అద్భుతమైన సేవ మేము చేయాలి ఈ రాబోయే దినాల్లో ప్రభావ అలాంటి సేవకు మమ్మల్ని సిద్ధపరచండి ఆ రీతి మేము తయారు కావాలి ప్రవ్వ శారీరకమైన బలహీతులు ఉంటే మేము తయారు కాలేం ప్రవ్వ కాబట్టి ప్రభ మా ఆత్మను మా యొక్క శరీరాన్ని జీవాన్ని మాకు శరీరాన్ని మూడు ఏకం కలిసి ప్రభ మీ ఆత్మతో కలిసిపోవాలా ప్రభ అలాంటి ఆత్మీయ మన అనుగులకు పోయినప్పుడే అలాంటి సేవ చేయగలమని మీరు మాతో మాట్లాడినారు ప్రవ్వ తండ్రి ఆ స్థితి మేము ఆత్మీయ ప్రపంచమే చూడాలా ప్రభావ భక్తులు చూసిన పురాతన కాలమైన భక్తులు భవిష్యత్తుని చూడగలిగినారు ప్రవ్వ కాబట్టి ఈ రాబోయే దినాల్లో మేము ఏం జరగకపోతే మేము చూడలేకపోతే ఓ ప్రభ ఎంత ఎంత భయంకరం ప్రవ్వ నైనా ఇసు ప్రభావ ఇంతకాలం మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభావ కొన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభావ కానీ మేము ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నాం ప్రభావ మేము ఆ రీతి ఉండకుండా ప్రభావ సంపూర్ణ ఒకటికి మీరు సాగిపోవాలా ఆయన అలాంటి సేవా జీవితం మమ్మల్ని అందరూ ప్రతి బ్రదర్స్ కుటుంబాలని దీవించండి ఆశ్రవదించండి నూతనంగా అభిషేకించండి ఆర్థిక మెరుగుపరిచిన ప్రతి కష్టం నష్టం నుంచి వేయాలని కి మీకు ఒక గొప్ప శాసనం పెట్టుకోండి కుటుంబంలో ప్రతి అవసరాలకులు మీరు తీర్చని ప్రభావ వాళ్ళ పిల్లలను ప్రవ్వ మీరు కాచి కాపాడని దృష్టి నుంచి మీరు కాపాడని ప్రభావ మీకు కంచిపోయేను ప్రవ్వ ఆయన గొప్ప జనంతో మీరు కాపాడిన కనికీ నుంచి లక్షణాలు గుంపు కంచేసి మీరు కాపాడానికి ప్రభావ గ్రూప్లో ఎంతమంది వాక్యం వింటున్నాడు ప్రపంచమంతా ప్రభ ఎంతోమంది వాక్యాలు వింటున్నాడు ప్రతి ఒక్క బిడ్డ మీరు ఆకర్షించుకోలేను ప్రతి బిడ్డ మీ సత్యంతో నడిపించి ఆయన న నామానికి మేము తెచ్చుకొని మీ వాక్యంలో జీవం ఆ జీవం ప్రతి ఒక్క హృదయంలో పోవాల ప్రవ్వ పత్తి ఒక బిడ్డి మిమ్మల్ని ఆహ్వానించాలా అలాంటి సేవ జీతంలో నడిపించమని ప్రార్థిష్టమైన మీ దినవంతం మీ సాయం చేతి నడిపించి మీ నూతమైన కృప నూతనమైన అభిషేకం కనిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని శాసన పెట్టుకోమని తల రాన్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామనో తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రార్థించండి ఒకరు బై వన్ ప్రార్థించండి దిలీప్ బ్రదర్ పరశుద్ధరావు బ్రదర్ ండి పరిశుద్ధ గొప్ప దేవ ఎస నీకే వందనాలు స్థుతులు స్తోత్రం నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా సన్నిధి మేము వచ్చినా ఉన్న ప్రభా నువ్వెంత గొప్పగాన ప్రభా మాతో మాట్లాడిన ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు నా తండ్రి నా తండ్రి నీ దైవత్వం గురించి నా ప్రభా మేము మీ జీవితంలో ఏ రీతిగా ముందుకు సాగలన్న ప్రభావ నీ స్వరం వినే చెవులు మాకు అనుగ్రహించిన ప్రభావ నువ్వు మాతో మాట్లాడితేనే మేము నడవలేం నా తండ్రి ఈ లోకంలో మాకు మార్గం తెలియదు నా ప్రభావ నా తండ్రి బంధకాల్లోనైనా ఎన్నో ఇబ్బందుల మధ్యలో ప్రభావ వెళ్తూ ఉన్నాం నా ప్రభావ ఈ బంధకాలన్నింటినీ తెంపివేయబడాలా ప్రభావ ప్రతి ఒక్క బంధకాన్ని మేము తెంచుకోవాలి నా తండ్రి మాకు ప్రతి ఒక్క సమస్యను మేము అధిగమించాలా ప్రభా మా మొద్దు మా ముందు నా ప్రభా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి ప్రభా ఆ కొండలన్నింటినీ ప్రభా నీ విశ్వాసంలో జయించాల ప్రభావ రన్ని తాటుకున్న ప్రభా నీ సువార్థ నా ప్రభా నీ యొక్క శక్తివంతమైన స్వార్థను ప్రకటించడానికి వెళ్ళాలా ప్రభావ అటువంటి ఆత్మ మాకు అనుగ్రహించిన టువంటి రీతికి మమ్మల్ని నడిపించండి ప్రభావ మీ కృప కనికరం ఎల్లప్పుడూ మా పవహించండి ప్రభావ నా తండ్రి ఎల్లప్పుడూ మీతోనే నడుచు గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి మీ చిత్తం మేము ఎరగాల ప్రభావ మీ చిత్తం ఎరిగిన తండ్రి ఆ రీతిగా మేము చేయగలగాల తండ్రి నా ప్రభావ మా దగ్గరికి వచ్చే ప్రతి వారికి నా తండ్రి మేము లేదని చెప్పడానికి వీలైనది ఆయన ప్రభావ మీ చూపించిన ప్రేమ నా ప్రభా మేము కూడా అలవర్చుకున్న ప్రభావ అటువంటి రీతిగా నా తండ్రి నలుగురితో మసలాల ప్రభావ నా తండ్రి మమ్మల్ని చూస్తే నా ప్రభా నామానికి మహిమ కలుగుతున్న తండ్రి మా క్రియల ద్వారానే ప్రభా నువ్వు మహిమలతో ప్రభావ నా తండ్రి మమ్మల్ని చూసిన ప్రభ నీ నామాన్ని ఘనపరిచే మేము మారాల ప్రభావ అటువంటి రీతిగా మేము ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా నా ప్రభా అటువంటి రీతి మమ్మల్ని నడిపించండి మీ చిత్తం నెరవేర్చు మమ్మల్ని నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధం నావు నడివేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థించండి ఇంకెవరు లేరు కట్ అయిపోయింది కట్ పర్లే అన్నా మీరు ప్రార్థించేసి అన్నా సరే పరశుద్ధ రవ దేవ వదనాలు వేసయ్య కృపా మైడ సర్వోనతులకు తండ్రి మీకే వదనాలు నైనా ప్రభా కాలంలో ప్రభా మీరు తప్ప మాకు ఎవరు సహాయం లేదు ప్రభా మీరు తప్ప మమ్మల్ని ఎవరు అవును ప్రభావ ఆదుకోవాల్సిన వాళ్ళు ఆదుకుంటలేరు ప్రభావ సహాయపడవలసిన వాళ్ళు చేతులు ఎత్తేసారు నైనా కాబట్టి నేను మీరు తప్ప మాకు ఎవ్వరలేరు ఇప్పుడు ముఖ్యంగా గొప్ప జనం గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వాళ్ళు ఇంకా తండ్రి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారనైనా వీటిని గ్రహించని వారికి తర్వాత అలాగే మీరే మహిమనం తండీ ప్రభావ ప్రొటెక్షన్ దయచేసి వాళ్ళందరూ ఇవన్నీ తెలుసుకొని లాగానే సహాయపడండి ప్రభావ గొప్ప జనం పట్ల కనికరం చూపించి మనం ప్రార్థిస్తున్నాం వాళ్ళందరూ గ్రహించి బయటికి రావాలా మిమ్మల్ని వెంబడించాలా ప్రభు అటువంటి జీవితం వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రార్థనలో పాల్గొన్న వాళ్ళందరి గురించి ప్రార్థిస్తుండగా మనందరినీ దర్శించండి కుటుంబంలో శాంతి సమానం తెచ్చేయండి ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి ప్రతి అక్కర్లు కొరతలు తీర్చండి ఓ ప్రభు మీ కొరకు సాక్షిపెట్టుకోమని ప్రార్థిస్తున్నాం సేవలో బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ రక్షణ ప్రణాళికలో చివరి వరకు ఓర్పు కలిగి జీవించి బిడ్డలుగా తయారు ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా తరలి ఇక తిన్మల్లి విజయబాబు గురించి చక్రవర్తి గురించి తినుమల్లి శ్రవణి గురించి భాస్కర్ గురించి మేము ప్రార్థిస్తున్నాం సాంబ్రాజర్ గురించి తిరుమల ఎఫ్రాన్ గురించి ప్రార్థిస్తున్నాం వారందరినీ కూడా తిరుమల మీ అంతకు సహాయపడండి తండ్రి కనుకరించండి మీ పక్షంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మీ పక్షంలో కూడా బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం యుగ సమాప్తిచ్చి వారి అంచు మీ అంత సంపూర్ణమైన ఆనందము సమాధానం మాకు మీ ప్రేమను మాకు అనుగరించి నడిపించమని ప్రతి చోట మీ కొరకు సాక్ష్యులు నిలబెట్టుకోమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన్రీస్ యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండు ఇప్పటి వరకు మా నాన్న మాట్లాడొచ్చు అందరూ అదే ఇప్పటి వరకు మా నాన్న మాట్లాడొచ్చిన ఆయనతోనే ఇప్పటితో మాట్లాడొచ్చిన నెక్స్ట్ వీక్ బాప్తిజం తీసుకుంటున్నాడు కదా మంచిదే అదే అదే నెక్స్ట్ వీక్ బాప్తిజంకి తీసుకొస్తాను మీకు తీసుకొస్తారా తీసుకొస్తాను ఆయనతోనే ఇనాగ్రేషన్ చేపిస్తాం అది తొట్టి అది ఇప్పటి ఆయనతోనే మాట్లాడుతున్నా అదొకసారి చెక్ చేసుకోవాల రవి బ్రదరే అప్పుడు చూసినాం కదా మనం తొట్టి అవునన్నా అది కొంచెం లీక్ అవుతుందన్న సైడ్ పెట్టి కొంచెం అదొకసారి ప్రసాద్ కో రమేష్ ఫోన్ చేసి కనుక్కో ఏమైందో చేస్తే మనము ఒకసారి అది క్లోజ్ చేసేసుకుంటే లేకుంటే జాన్కి చెప్పిన జాన్ పై అది క్లియర్ చేసేస్తాడు అతక పెట్టేసిమెంటేషన్ ఎంతో అవునన్నా కొంచెం జస్ట్ చిన్న పెద్ద పని అంటే చిన్న పని జాన్కి చెప్తాలన్నా ఫోన్ చేస్తే ఏమన్నాడు చె రాధికారి వీళ్ళందరూ చెప్తే వాళ్ళందరూ సిద్ధపరుస్తారా రోజు వారంలో మళ్ళీ మనసు మార్చుకోకుండా నడిపించడం ప్రయోజనం మీ ఏం పేరు బ్రదర్ ఆయన పేరు మీ డాడీ పేరు సుందర్రావు బ్రదర్ వర్షో తెరవా తండ్రి వదనాలు వేసయ్యా సుందరరావు బ్రదర్ గురించి మేము ప్రార్థిస్తాం నేను ఇప్పుడే తన హృదయాన్ని మార్చుకున్నాడు ప్రభు మనసు మార్చుకున్నాడు బాప్తిజం తీసుకుందాం అని అతనికి మీ తట్టు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ఆటంకా పరిచి ప్రతి చీకటి దురాత్మ అంధకార శక్తులను వీళ్ళే ప్రభావం సమాధానం అనుగ్రహించమని సూకరిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి నెక్స్ట్ వీకా పరిషత్ రావు సరే సరే నేను చెప్తాను మన రాధిక సార్ కలిగి చేసి ప్లాన్ చేస్తాం అన్ని సరే ప్రైజ్ ఓకేనా ప్రైజ్